శ్రీ మహా రాజపేన జనతా కర్ణేంద్రియాను సమ్యాస్ మనసాస్మరీంద్రియాత్మా ఆత్మా అకర్త అని ప్రత్యాగం చేస్తున్న వ్యక్తి కర్మను త్యాగం చేయటం అనేది ఏమీ ఉండదు కర్మను త్యాగం చేయాలంటే కర్మతో సంబంధం ఉంటే త్యాగం చేస్తారు కర్మతో ఏ సంబంధం లేకపోతే త్యాగంలో ఉంటుంది కాబట్టి ఆత్మజ్ఞానికి కర్మ సంబంధమే ఉండదు ఆత్మజ్ఞానం కర్తే కాదు కనుక కర్త కర్మను త్యాగం చేయాలనుకో కర్మను చేసేవాడు కర్మను త్యాగం చేయాలి ధనవంతుడు ధనాన్ని త్యాగం చేయాలి అంతేగాని ధనహీనుడు ధనాన్ని ఏం త్యాగం చేస్తాడు అధనుడు ధనాన్ని ఎల్లం త్యాగం చేస్తాడు అదేవిధంగా అకర్తడు ఆత్మ నిశ్చయం ఉన్నవాడు నిష్కర్మయైన ఆత్మయే స్వరూపముగా వెళ్ళవడు కర్మత్యాగం అనేది ఏమీ ఉండదు సో జ్ఞానికి కర్మత్యాగము అనేది మాట లేదు జ్ఞానం వీళ్ళన్నిటికీ అపించారు ఆ విషయంలో వచ్చి అజ్ఞాన విషయంలో కర్మ ధ్యానం అన్నది సంభవం అవుతూ ఉంటుంది అజ్ఞానం తాను కష్టగా ఉండి కర్మలను చెయ్యను అని విడిచిపెడతాడు చేస్తానం అని తక్కువ ఉంటాడు చెయ్యను అని విడిచిపెడతాడు ఎందుకంటే అజ్ఞానావస్థలో వ్యక్తి కర్త ఉంటాడు కర్త కర్మలను చేయడం కానీ కర్మలను మానేయడం కానీ తపష్టపడుతుంది కాబట్టి అజ్ఞాని అంటే ఆత్మస్వరూపం తిరిగలిగారు కర్మలను చేయడమైన సంభవం అవుతుంది కర్మలను ధ్యానం చేసి చూసడమైనా సంభవం అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే అజ్ఞాని కర్మలను ధ్యానం చేయకుండా కర్మలను చేస్తేనే ఉంటుంది ఈ అజ్ఞాని బాగా వివేకమైన అజ్ఞానం నిండా ఉన్నవాడు అన్నట్లయితే ఆత్మస్వరూపం నిష్ఠ ఎందు నేను ఉండగలను అనేటువంటి ఆ రకమైన ఉన్నత స్థాయికి చెందినటువంటి మెచ్యూరిటీ పరిపక్వత మనఃపరిపక్వత అలవాడైనట్లయితే కన్యాసాశాలను శ్రీకారం చేసి సకల కర్మలను త్యాగం చేసి కూర్చుంటారు ఆత్మజ్ఞానం ఉండొచ్చు ప్రతీకే ఎలా అవుతాయి కానీ అటువంటి పరిపక్వత ఆత్మజ్ఞానం సరే ఎలా ఉండేది సో వివేక వైరా ఉద్యమలకు సంబంధించిన మెచ్యూరిటీ కూడా లేదు అటువంటి వాడు కర్మలను ఛాలెంజ్ చేసేస్తే అనుకోవాలి కర్మలను ఛాలెంజ్ చేసేస్తే వారు పద్ధతి కలుగుతారు ఎందుకంటే కర్మల్ని ధ్యాగం చేసే అర్హత వాడికి ఇంకా రాలేదు వివేక వైరాగ్యాలు ఉండా ఉన్నవారు పరిధ్యాగం చేయాలి కానీ వివేక వైరాగ్యాలు లేకుండా ప్రభుత్వ ప్రధానంగా ఉంటూ వారు నేను కర్మల్ని ఛాలెంజ్ చేసే కానీ అనేక అన్నట్లయితే ఏ వాహనాలు అయితే వివేక వైరాగ్యాలు లేవు అంటే అర్థమైతే సంసార వాహనాలు నిండా ఉన్నాయి ఏమంటే సంసార వాహనాలు నిండాగలవాడు నేను కర్మల్ని త్యాగం తీసుకుంటాను అని అన్నాడు అనుకుంటే ఏం చేస్తాడు ఆ వాహనాల చేత శ్రేణితుడై సంసారము విషయములనే స్మరిస్తూ చూసుకుంటాడు సో ఎలాగంటే నేను ఈ సంసారాన్ని ఇంటికి పెట్టేశాను ఇంత సంసారంతో సంబంధం లేదు అని కాషాయం పెట్టుకుని గోదావరి ఒడ్డునో లేదా గంగ ఒడ్డునో ఎక్కడో పది మంది వంద మంది వచ్చి చోట చూసుకుని అక్కడ కూర్చుని ఇలా కూర్చొని జపం చేయడం కావడం అక్కడ కూర్చుని జపం చేస్తున్నాడంటే అర్థం ఏంటి పది మంది వచ్చి చోట కూర్చుని జపం అర్థం ఏంటి ఎప్పుడు కూడా పది మందిలో కూర్చుని జపం చేస్తున్నాడంటే వాడిని విత్యాధారా ఎందుకంటే వారు సంస్కారానికి సంబంధించిన కీర్తి ప్రతిష్టల్ని కోరుతున్నాడా లేదా కీర్తి ప్రతిష్టలు కోరబట్టే కదా పది మంది మధ్యలో కూర్చుని డబ్బులు చేయడం మొదలెట్ తర్వాత సంస్కారానికి సంబంధించిన ధనాన్ని కోరుతున్నాడా లేదా ధనాన్ని భోగాల్ని కోరుతా భారతదేశం ఆధ్యాత్మిక దేశం ఇక్కడ మీరు రోడ్డు నది తీరం ముందు కూర్చుని గది మందికి స్పష్టంగా గడపడినట్లాగా ధర్మవాది మొదలు పెడితే వెంటనే ఎలా పడుతుంది యోగి రాజ్యము భక్త రాజ్యము భక్త భక్త భక్త శ్రేష్డమో యోగి పని గవడమో బయలుపెట్టి జనాలు చూపట్టి వాళ్ళ ఇంట్లో వస్తు సామగ్రిని ధనాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు వీడు వాటిని అన్నింటినీ కోసం అక్కడ కూర్చున్నాడా అన్నట్లయితే ఒకవేళ అదేవిధంగా పక్షంలో అది నిత్యాచారం అవుతుంది ఎందుకంటే వీడికి కావాల్సినవి పేరు ప్రతిష్టలు ధనము భోగములు వస్తువులు అవి కావలసి వచ్చినప్పుడు అందరికీ మళ్ళాగా సంసారంలో ప్రవేశించి ఉద్యోగం సద్వి చేసుకుంటే ఆ కష్టమలు పని చేసి పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు ధనాన్ని సంపాదించవచ్చు భోగాలను సంపాదించుకోవచ్చు కావాలంటే కారు డబ్బు సంపాదించినవి లోన్ అప్లై చేసుకుని కొనుక్కుని దానికి ఇష్టాల్సిపరుస్తుంటే అలా కాపుని కూడా అనుభవించాయి అది పద్ధతి కానీ ఈ రకంగా ఈ దేవుడి గారిని గార్డ్ మెయిన్ వేషనం చేసి ఆ కాలు సంపాదించడం కోసం మీ ప్రయత్నం చేసేటంటే వాటి నిత్యాచారా నీవు ప్రవృత్తి మార్గాన్ని విధి జపంలో కూర్చునే పద్ధతి ఉన్నట్లయితే మూడో మంది వాడు తెలియకుండా ఓ మూలకు పోయి జపం చేస్తుంది తర్వాత విషయ భోగాలను పూర్తిగా పరిత్యాగం చేస్తే అది పర్వాలేదు ఆ పర్వాలేదు కాదు అది మంచిది ఆ రకమైన ఆత్మజ్ఞానం ఇష్టమో నువ్వు ముందు ఆ వివేక వైరాగ్యాలతో నివర్తించాయి అది అలా కాకుండా సంసార విషయంలో సోచపూర్చగలిగే వివేక వైరాగ్యాలు లేవు అంతేకనే మనసా స్మారా మనస్సులో బాధ్య నిద్ర లేచిన వాళ్ళను మళ్లీ పడుతున్నదాకా స్మరించి ఏమిటంటే లోక వ్యవహారాలు లోకానికి సంబంధించినటువంటి చుపుచ్చుకోటాలు ధనము ధనము చేత లభించేటువంటి భోగభాగ్యాలు వీటినే స్మరిస్తూ ఉంటాడు మనసా స్మరం స్మరించటమో తప్పలేదు వాటిని సంపాదించడం కోసం కష్టపడి ఏ ఉద్యోగం చేసి సంపాదించకుంటే తప్పే ఉంటాడు కానీ అలా చేయదు కర్మేంద్రియాన్ని సైన్య సంసారానికి సంబంధించిన భోగభాగ్యాలను స్మరిస్తున్నారు వాటిని సంపాదించే ప్రయత్నాలను కర్మ చేయడు కర్మేంద్రియాలను మాత్రం లాగేస్తారు గణిత విసిద్ధా చేసేస్తారు కర్మేంద్రియము విసిద్ధా చేయడం వేరే ఇలా కూర్చొని ధ్యానం చేయడం అంటారు అంటే అందుకోసం ధ్యానం చేస్తూ ఉంటాను అంటే కర్మేంద్రియాలను విసుద్రా చేసేస్తారు కాళ్ళు చేతులు ఉపయోగించి పనిచేయడు లేకపోతే విద్యార్థులను పాఠం చెప్పి ధనాన్ని సంపాదించారు ఉద్యోగ ఉద్యోగిగా అది కూడా చేయడం కాబట్టి కర్మేంద్రియముల ద్వారా ఒక లైబరేటరీలో టెక్నాలజీ టెక్నికల్ పరిస్థితి సైంటిఫికంలో పనిచేసి డబ్బులు సంపాదించవచ్చు సాధించి డబ్బులు సంపాదించవచ్చు పది మందికి సో ఆ విధంగా అనేక రంగాలు ఉన్నాయి అనేక మార్గాలు ఉన్నాయి కర్మేంద్రియాలను వినియోగించి చక్కగా ధనాన్ని సంపాదించి ఆ ధనంతో భోగాల్ని సంపాదించుకుని నేను అనుభవించవచ్చు లేకపోతే నీకు భోగ దృష్టినే లేకపోతే పూర్తి వైరాగ్యం ఉన్నట్లయితే నీవు కర్మను కూడా త్యాగం చేసే డబ్బులు సంపాదించడం అవసరం చాలా మంది ఎందుకంటే మాకు డబ్బులు సంపాదన వీఆర్ఎస్ తీసుకుంటా ఉంటారు ఎందుకంటే డబ్బు సంపాదించండి అంటే వచ్చండి సంపాదించండి చాలు కొంచెం ఏదైనా చదువుకుంటాం అని అంటారు సో అటువంటి వివేక ఉన్నవాడు కర్మేంద్రియములను ఉసంహారం చేసేస్తే అది శోభగా ఉంటుంది కానీ మనసా స్మరణ మనస్సుతో భోగాలను ఇచ్చే ఉంటాడు కానీ వాటిని సంపాదించడానికి ప్రయత్నం చేయడం మానేసి అంటే కర్మేంద్రియములను విధి మనస్సుతో స్మరిస్తూ ఉంటాడు వీటిని ఇంద్రియ సాం స్మరణ ఇంద్రియంలో చేత అనుభవింపబడే భోగములను మనస్సుతో చక్కగా స్మరిస్తూ ఉంటాడు సో మంచి ఖరీదైన భోజనం కావాలి ఖరీదైన వస్త్రాలు కావాలి ఖరీదైనటువంటి మఠం కావాలి ఖరీదైన ప్రయాణ సాధనాలు కావాలి అన్ని భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటాం కానీ డబ్బు మాత్రం సంపాదించేంద్రియాలను మాత్రం మొన్న పెట్టేయండి ఇప్పుడు అప్పుడు ఏమవుతుందండి అలా అన్యాయం నిత్యాచారే అటువంటి వ్యక్తిని నిత్యాచారడి అంటే నిత్యా అంటే అసత్యమైన ఆచరణము లేక నడవడి తెలవాటు నిత్యా అంటే అసత్యం రైతు ఉండడానికి చాలా గొప్ప మహత్వంలో కనపడుతుంది కానీ అదంతా కూడా దుఖాల కనపడ్డమే కానీ లోపలంతా బొల్ల ఏముండదు ఏమే ఉండదు కారణం ఏమీ ఉండదు కేవలం ప్రజల యొక్క భక్తి శ్రద్ధలే పెట్టుబడిగా ప్రజల యొక్క కోపం వాళ్ళ అమాయకత్వం వాళ్ళకుండే భక్తి శ్రద్ధలుగా ఇదే పెట్టుబడి అంటే మించి అతగారు ఆఫర్ చేసి ఇదేముండదు భోగములు ఏంటి తృష్ణ లేకపోతే పర్వాలేదు కానీ భోగముల తృష్ణ ఉంటుంది ఇన్ ది సెన్స్ మనసా ఇంద్రియార్థాన్ స్మరణ్ ఆశిస్తే మనస్సుతో మనకు ఇంద్రియ భోగములను గురించి స్మరిస్తూ ఉంటాడు ఇలాగ ఇలా ఎలా కూర్చుంటాడు వస్తు సామగ్రి ఏముస్తుంది ధనం ఏముస్తుంది అని చూస్తుంటాడు ఏంటంటే హారతిత్తాడు ఉంటాడు దానితో ఏం పడుతుంది నిత్యాచార హాయిపోయినదిత్యాచార సంక్ష సో ఇక్కడ మీరు గమనించండి కర్మేంద్రియాన్ని సంజమ అంటే కర్మేంద్రియములను ఉచిగ్రాజ్యసిస్తాడు కర్మేంద్రియండి ఉచిగ్రాజ్యసీసేదంటే తర్వాత ఇంద్రియార్థాన్ స్మరణం ఎప్పుడు కూడా ఇంద్రియార్థములు అంటే భోగములు ఇంద్రియముడు దేవే విషయముడు వాటిని స్మరిస్తున్నాడు అది రజోగుణం భోగ భోగ ప్రవృత్తి రజోగుణం ఇంద్రియములకు సంబంధించిన అర్థములను స్మరిస్తున్నాడు అంటే రజోగుణ ప్రధానుడై ఉన్నాడు తర్వాత కర్మేంద్రియములను సంయములను విసిద్ధా చేసేదంటే తమోగుణ ప్రధానై ఉన్నాడు రజస్తమో గుణాల్లో ఉన్నవాడు వేడే కానీ తత్వగుణంలోకి వెళ్ళలేకపోయాడు అంతే విమూహాత్మ విశేషమైన మోహము కలిగిన బుద్ధి బుద్ధిందు సత్వగుణం వల్ల ప్రకాశం ఉంటుంది అంటే వివేకము వైరాగ్యము ఉండూ ఉంటాయి వివేక వైరాగ్యం సత్వగుణ లక్షణాలు అవి ఉండవు వాటి స్థానంలో వ్యామోహం ఉంటుంది అంటే దేహాభిమానం ఉంటుంది నేనే దేహము అనే ఉంటాడు దేహ ధర్మాలకి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఉంటాడు పుట్టినోడు ఉంటాడు ఇదంతా సో ఈ రకంగా ఈ దేహ ధర్మాభ్యాసతో మరి అభ్యాసం చూస్తే ఆశ్చర్యమే వస్తుంది దేహ ధర్మాలని అభ్యాస తీడు అజ్ఞాన అది అజ్ఞానమే వస్తుంది ఆ అజ్ఞానానికి సంబంధించిన వివ వ్యవస్థ అంతా కూడా ముందుకు కృషి చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా విమూఢాత్మ వ్యామోహమును చెందిన ఇంకా డెల్యూడెడ్ భ్రమతో నిండిపోయిన బుద్ధి గలవాడు ఆత్మాట బుద్ధి గలవాడు ఆ విధంగా వాడు జీవిస్తున్నాడు కనుక రజ సమోహణం ప్రధానంగా ఉన్నాడు కనుక మిత్యాచార సంహ్యతే అటువంటి వ్యక్తిని డంభాచారి అని ఉంటారు నిత్యాచారుడు అని ఉంటారు అంటే వాడి నడవడం అంతా కూడా అసత్యమే కానీ దాంట్లో సత్యమే లేదు చాలా దురదృష్టపరమైనటువంటి వాతావరణం సమాజంలో ఉంటుంది సో గీతలో ఏ అంశాలని శ్రీకృష్ణుడు బోధించి వీటికి దూరంగా ఉండండి మీరు సవధానమై మీ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అని శ్రీకృష్ణుడు ఎంత పొరత బోధిస్తాడో విరుద్ధమైనటువంటి పద్ధతిలో జన్మని గడుచుతూ ఉంటారు చాలా దురదృష్టకరమైనటువంటి కర్మ భాష చేద్దాం అవతారిక దశత్ ఎస్టు అంటే ఎవడైతే అనాత్మజ్ఞ ఆత్మస్వరూపము తెలిసినవారు కాదు అంటే ఆత్మ నిష్క్రియము చలనము లేనిది కనుక ఆత్మకర్త కాదు ఆత్మభోక్త కూడా కాదు అనే విషయాన్ని ఆ సత్యాన్ని తెలుసుకున్నవారు కాదు అటువంటి అజ్ఞానం అనమాట అటువంటి అజ్ఞానం ఏం చేయాల్సి ఉంటుంది కర్మయోగానుష్ఠానం చేయాల్సి ఉంటుంది కర్మయోగానుష్ఠానం చేసినట్టయితే జ్ఞాన యోగాన్ని అర్హత సంపాదించి ఈ వేదాజ్ఞ నిండా కొట్టుకుని ఆ జ్ఞాననిష్టలే జీవిస్తారు మారు మోక్షాన్ని పొందుతారు కాబట్టి ఆ కర్మయోగానుష్ఠానం చేయాలి ఆ కర్మయోగాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంకే ఉంటే లోకంలో జనాలను తన తన తన వంట తిప్పుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది ధన సంపాదన భోగానుష్ఠ భోగములను అనుభవించారు ఇదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది ఎవరైతే జీవిస్తూ అన్ని విద్యా తాగాన్ని ప్రక్రియ కాబట్టి అర్థమంటువాడు కర్మని ఆలస్ కర్మ చేయడు కష్టపడి పని చేయడు అది ఎందుకంటే లోకంలో అందరూ కష్టపడి పనిచేస్తూ ఉంటారు మీరు కష్టపడి పనిచేయదు పని చేయకపోతే అది తద్ అసత్ అది అది గొప్ప పని చేయట్లేదు కాబట్టి గొప్పవాడు అది అజ్ఞానం అది తప్పదు వాడు ఉండడానికి వీల్లేదు ఇత్యాహారం సన్యాసం అన్నది చాలా ఈ రోజుల్లో ఏమైపోయిందంటే కైండ్ ఆఫ్ ప్రొఫెషనలిజం ప్రవేశించారు ఒక ప్రొఫెషన్ సో ఎలాగైతే బీకామ్ బిఎస్సీ అసైన తర్వాత ఎన్ఎస్సి హిస్ట్రీ ఒక ప్రొఫెషన్ లేకపోతే కంప్యూటర్స్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఏదో ఒక విప్రోవల్ అడ్వర్టైజ్మెంట్ కాక ఇదే ప్రొఫెషన్ లేదా బిజినెస్ ఇవేమీ కాకపోతే తత్వబోధ ఆత్మబోధ చెల్లేసి కాషాయం వేసుకుని పాఠాలు పెట్టుకుంటూ డబ్బులు సంపాదించడంతో ఆస్పెన్లా పెడితే బిల్డింగ్లు పెడితే ఈజీ ఊర్లాగా సాక్షం చేసుకోమో ఇది ఇంకో ఖర్చు కదా అది అలా చేయాలి ఎందుకు జనం యొక్క ధనాన్ని ఎందుకు వసూలు చేయాలని అవసరం అలా చేయడానికి చాలా బ్రహ్మైనటువంటి కన్నా సో దానికి ఏ రంగు తెచ్చినా ఏ రంగు పూసినా ఏ పేరు పెట్టినా అది యోగ్యమైన పరిణామాలు పరిస్థితి కాదు సో మీరు ఇంకొకటి గమనించారా నేను నాకు ఇలా అనిపించింది సన్యాసం తీసుకున్న దేవాలయం కట్టండి భూ చూసే దేవాలయాలు ఎందుకు దానికైనా సందర్భం ఉందా ప్రభుత్వ భూమిని ఆక్రమించి దేవాలయం ఎందుకు కట్టడం నేను సన్యాసం తీసుకున్నాను కాబట్టి ఇది వెంటనే దేవాలయం కట్టాను నిన్న దేవాలయ జీర్ణ దేవాలయాన్ని ఉద్ధరించవచ్చు ఆటబడిపోయిన దేవాలయాలు ఉంటాయి వాటిని ఉద్ధరించవచ్చు లేకపోతే ఏదైనా ప్రజా సేవనికి సంబంధించిన పనులు దేవాలయం ఎందుకు కట్టడం అంటే అది భక్తులకు సేవ కాదు నేను ఒకటి కట్టితేను ఇది స్వామీజీ అమ్మ మార్గదర్శన వాటి బిల్డింగ్ ఈజ్ నాట్ బిజెన్ వాటి బిల్డింగ్ ఈజ్ బీజోన్ గో నేను దేవాలయం కట్టాను ఏం చేశారండి వీళ్ళు సన్యాసం తీసుకున్న తర్వాత ఏం చేశారండి దేవాలయం కట్టాను సరే సార్ ఎందుకు దేవాలయం కట్టడా కొత్తండాలి కదా సో దేవాలయం కట్టాలంటే భక్తులకి దేవాలయం లేదు ఇక్కడ ఎదురు లేదండి ఉంది కదా ఎదురు లేదు ఉంది కదా ఉంది కదా రామాలయం ఉంది క్షేరా తిన్నాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళ దానికోసం నేను శివాలయం కట్టాను దినులకు శివరాత్రి నాడు కూడా మీరు రాముణ్ణి పూజించా ఇందాక పురాణాల్లో శివుడు రాముణ్ణి పూజించమనే చెప్పాడు నేను కూడా వస్తున్నాను రండి కదండి మనందరం రామాలయంలో ఇవాళ భజించేద్దాం శివరాత్రి నాడు రామాలయంలో భజించేస్తే ఎంతో ఉంటుంది శివుడే రాముణ్ణి పూజిస్తాడు ఇప్పుడు వేరే ఇంకా ఆలయం అర్థం లేదు ఈ ఆలయం చాలు దాన్నే ఉద్ధరించి దాన్నే ఏదైనా చేద్దాం అది కాదు ఇప్పుడు దాన్నే కొత్త ఆలయం కంటే ఇతర పేర్ మీద సో ఈ విధంగా అయితే కంటే ప్రొఫెషనలిజం కింద చెప్తూ ఉంటారు సో డర్ఫెక్స్ ఇది ఫలితాలు దాంట్లో దోషం సో కర్మేంద్రి హక్దీని సంయమ్యా ఆస్ టిష్టము కేతులు మొదలైన కర్మేంద్రియాలని విశుద్ర చేస్తుంది విశుద్ర చేయాల్సింది కర్మేంద్రియాలు కాదు జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలుగా చేయాలి అంటే భోగ ప్రవృత్తి మానేసుకోవాలి కర్మ కర్మేంద్రియాలను చక్కగా పనిలో పెట్టాలి ఇప్పుడు మీరు ఒకటే దృష్టాంతం ఉంది మీరు ఏ పని చేయకుండా ఎప్పుడు కుర్చీలోనే కూర్చుని ఉంటారు కుర్చీలోనే కూర్చుంటారు లేవని కూడా లేవు గెస్ట్ వచ్చినా కూడా లేవు కుర్చీలోనే కూర్చుంటారు అన్ని పనులు పని మనుషులు చేస్తారు పని మనుషులు చేసినప్పుడు కానీ భోజనం మాత్రం నిండా ఉంటారు ఆ మనిషి ఏమవుతుంది వాడి ఆకారం ఎలా ఉంటుంది వాడి జీవితం ఎలా ఉంటుంది నేను ఎస్ చూసాను నేను ఇజ్రేల్ వెళ్ళాను ఇజ్రాల్లో మమ్మల్ని బీర్షిబా అని ఒక నగరం ఉంది నగరంలో డేవిడ్ బెంగళూరియన్ యూనివర్సిటీకి దగ్గరలో నేను డేవిడ్ బెంగళూరియన్ యూనివర్సిటీకి మొన్నటి వెళ్ళాను ఆ రోజు సాయంకాలం ఆ రోజు షబా షబా కంటే ఇక్కడ అంత కవరిగా ఉండదు శుక్రవారం సంస్కట్ నుంచి శనివారం సంస్కెట్ దాకా మూవ్మెంట్ ఏమి ఉండదు అది మొత్తం అసలు కార్లు ఉంటావు బస్సులు ఉండవు లిఫ్ట్లు కూడా పైకి నడవం స్ఫ్ట్లు కూడా వేరు షబార్ మీరు వినుంటారు ఈ సమాజం జూ హాలిడే వాళ్ళకి హాలిడే శుక్రవారం శనివారం ఆదివారం కాదు షబాబ్ హాలిడే సో ఈ షబాక్ నాడు యూనివర్సిటీలో ఏ పని ఉండదు సెలవు కాబట్టి నా లెఫ్ట్ ఆదివారం అక్కడ సోమవారం ఫ్రెష్గా పొలం ఎట్టుగా ఆదివారం సృష్టిగా మొదలవుతుంది మాది దేవి పిల్లలు ఆదివారం సో శనివారం నాడు శుక్రవారం నాడికి అక్కడికి చేరా దీక్షగా అక్కడ నన్ను వాళ్ళు ఏం చేశారంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఒక గృహంలో అతిథిగా పెట్టారు ఏదో పెట్టారు సరే ఏముండరు అని చెప్పేసి ఏదో దృష్టి రూమ్లో మీరు నమ్మండి ఒక గృహిణి అని ఆమె వాళ్ళ అతిథిగా వాళ్ళ గృహంలో ముప్పై ఆరు గంటలు ఉన్నా అంటే ఇవాళ సాయంకాలం చేరాను రేపు అంతా ఉన్నాను రేపు రాత్రి ఉన్నాను ఎల్లుండి పొద్దున్నే ఏ డిట్టు బయలు వెళ్ళిపోయాం ముప్పై ఆరు గంటల్లో ముప్పై ఈ నలభై గంటల్లోనూ ఆ అమ్మగారు కుర్చీలోంచి లేవలేదు ఆ టీవీ నుంచి అలా కుర్చీలో కూర్చున్నారంట ఆయన నాకు తీన్సూరా కింది లేదు చెప్పలేదు మంచిన్యూ కావాలంటే కూడా గుర్తుకు తగడం ఆమె కుర్చీలో కదలలేదు ఆ భక్తను కుమారుడు ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళ గృహం కదా అది అవి ఇంట్లో వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటారు ఆమె కుర్చిలోనే కూర్చొని ఉన్నారంట వెరీ రేర్ గా అక్కడ సీనియర్ మేని అయిపోయింది సరే ఏదో కాలక్షేపం చేసినా ఈ డబ్బులు ఏదో రెండింటికో మూడింటిలో వచ్చారు ఏదో ఆహారం ఏదో తీసుకొచ్చారు ఏదో బ్రెడ్ ఏదో వచ్చినా మొత్తానికి ఒకసన ఏకాదశి కాలక్షేపం అయింది అన్నది పెళ్లాలండి సరే నేను గుంటూరు యూనివర్సిటీకి వెళ్ళిపోతుంటే ఈ అమ్మగారి గృహంగా వచ్చింది ఆ ప్రసంగంలో వాళ్ళు ఏం చెప్పారంటే షీజ్ అలా బాగా ఉన్నారు ఆవిడ డయాబెటీస్ ఉన్నది ఓవర్ ఈటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆమె చేయాల్సిందలా కొంచెం లేచిటువంటి తిరిగి వచ్చిన అతిథులు కొంత తేవ పెట్టే ఆవిడకి ప్రాబ్లమ్స్ అన్ని సాగుతున్నాయి కాబట్టి కర్మేంద్రి భోజనంలో చేసేస్తో సినిమాలో మీరు చూసేస్తో టీవీలోనో రిమోట్ బిటెషన్ చూసేస్తున్నారంటే ఇండియంలోనూ భోగాలు అనుభవించేస్తున్నారు భోజనం చేసేస్తున్నారు కర్మేంద్రియాలను మాత్రం విద్యుత్తున్నారు భోగాలు వచ్చేస్తాయి అలా సో తర్వాత ఆధ్యాత్మికంగా కూడా మంచిది కాదు ఇప్పుడు మీకు ఆధ్యాత్మికంగా ఏది మంచిదో ఆరోగ్యానికి కూడా అది మంచిదో అవుతూ ఉంటుంది అన్ని కలిసి ఉంటాయి కనుక ఎప్పుడు కూడా రివర్స్ చేయాలి ఏం చేయాలి జ్ఞానేంద్రియములను విద్యుయలు అంటే భోజనం గురించి చేయాలి రుచుల గురించి పెద్ద ఎక్కువ శ్రద్ధ పెట్టుకోకూడదు ఉన్నదాంట్లో కాక్షేపం చేసుకోవాలి వచ్చినట్లు సంతోషించాలి తర్వాత భోగములు భోగ సాధనముల విషయంలో పెద్ద శ్రద్ధ పెట్టుకోకూడదు ఏదో ఉన్నదాంట్లో కాలుక్షేపం చేసుకుని ఉండాలి కానీ నాకు భోగ సాధనాలు కావాలి అది కావాలని పెట్టుకోకూడదు పని చేయను దగ్గరికి వచ్చేసరికి సోమలతనాన్ని దరిదాపులకు కష్టపడి పనిచేస్తూ ఉండాలి సో కర్మేంద్రియాలని ఈశ్వరాత్మణ బుద్దితో కర్మ చేయటం కోసం మన చూడబోతున్నాం అదంతా కూడా కర్మయోగా వినియోగిస్తూ ఉండాలి జ్ఞానేంద్రియాలని భోగంలో నుండి ఇంద్రియ విషయంలో నుండి వసంహారం చేయాలి జస్ట్ అపోసిట్ చేసి కర్మేంద్రియాలకి ఏ పని ఉండదు ఖాళీగా బడు ఉంటాయి ఉండదు పని ఉండదు ఏమీ ఉండదు అలా ఖాళీగా ఉంటాయంటే ఏం చేస్తున్నారు అంటే జపం చేస్తున్నాను అంటున్నాను ఎంత ఏం చేస్తారు జపం వీళ్ళకి ఎదరో చెప్పడానికి బాగానే ఉంది కానీ జపం అలా గంటలందరూ కూడా చేయలేరు మనస్సుకి అలసిపోతుంది మనస్సు మీరు చాలా ఏకాగ్రంగా చేసినప్పుడు కూడా మీరు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల నుంచి చేయలేరు మనస్సు కలిసిపోతుంది అంత మెడిటేషన్ చేస్తే మీరు చాలా బాగా చేస్తున్నారు సత్య నిజానికి ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గర నుంచి ఎనీథింగ్ బియాల్డ్ దట్ దగ్గరకి సీక్రెట్ స్టైల్ ఆర్ మెడిటేషన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీ థ్రెషోల్డ్ పాయింట్ ఎడిటింగ్ చేయాలి తప్ప మీరు బాగా చేసిన శ్లెక్క కాబట్టి అలా ఖాళీగా కుర్చుంటే ఉంటే ఒక పదిహేడానికి ఉపయోగపడుతుంది తప్పిస్తే మీకు అదేమి అది అభివృద్ధి కాదు సో ఇంద్రియాస్థాన్ సో మనుషా స్మరం అలా చేయకూడదు జస్ట్ రివర్స్ చేయాల్సింది అది తర్వాత శ్లోకంలో వస్తుంది సో సంయమ్య అంటే సంహృత్య యహ ఆత్తే టిష్టది మనసాస్మరం ఇంద్రియాత్ విమూహాత్మ విమూహాంతఃకరణ అది మనస్సుతో మటుకు ఇంద్రియ భోగములను స్మరిస్తూ ఉంటాడు మనస్సుతో స్మరిస్తూ ఉంటాడు శరీరంతో కర్మానుష్ఠానం వదిలిపెట్టేస్తాడు కర్మేంద్రియాలతోటి మనస్సుతో భోగాలను స్మరిస్తూ ఉంటాడు సో దీనికి అనేక దృష్టాంతాలను చెప్తారు సార్ సార్ అనేక దృష్టాంతాలు ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు మేము మొన్న ఎప్పుడో చెప్పాను సార్ ఇద్దరు జన్ మాంగ్స్ వెళ్తున్నారు ఎందుకు సో ఒక లేడీ మంచి ఖరీదైనటువంటి రష్ట్రాలని ఫ్లోయింగ్ డ్రగ్స్ అంటారు ఉంది నేల మీద వాళ్ళ ఫ్లో అవుతున్న డ్రగ్స్ అది అవి రోడ్డు దాట రోడ్డంతా బురద బురదగా ఉన్నది వర్షం పడింది బురద బురదగా ఉంది సో నిన్న వర్షం పడింది కదా మన మన మీడియా ఎలా రిస్క్రైట్ చేశారో తెలిసిన వర్షాన్ని నేను కదా డబ్బులో చూసినా కదా వర్షము అని హిడింగ్ లేదు అలాగే మాట్లాడుతున్నాను ఖర్చు వర్షం పడితే దాన్ని పాడు వర్షం అంటారు ఒక నాలుగు వైద్యులు వర్షం పడ్డ ఆలస్యం అయితే ప్రాణులు గెలవిడ లేకపోతాయి అది పాడు వర్షము అని ఎక్కువ చేశారు ఎందువల్ల పాడు ఒక గోడ కూలిపో ఎవరిలో మరణించారు పాడు గోడ పాడు వర్షం కాదు ఏకంగా అభ్యాసం ఈ దీని దాని మీద మీరు పాడు కాదు ఆ గోడ పాడు దాన్ని సరిగ్గా కట్టకపోవడం అది పాటు మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం అది పాడు కానీ పాడు వర్షం ఉంటుంది సో మన వాళ్ళు ఎలా ఉంటారు ఎనీవే సో ఇంద్రియ మన సాస్ మనం ఈ లేడీ అది దాటపోవడానికి బొరగా ఉంటాయి అప్పుడు వన్ ఆఫ్ ది మార్క్స్ ఏం చేసే అంటే చేతుల్లో ఎత్తుకుని ఇక్కడ లేజుకల్ స్ట్రాంగ్ పర్స్ కర్మ చేయడానికి వెనుకాటుడు సత్మన్యుడు ఇక్కడ ఎత్తుకుని అక్కడ చూపించాడు ఈ రెండో ఇవ్వాలి ఆశ్రమానికి వెళ్ళాను వీళ్ళు ఆ జనాశ్రమానికి జనాశ్రమానికి వెళ్ళారు జంట తర్వాత అడిగాడు రెండో అలా ఎందుకు చేశాను నేను ఆ లేడీని అలాగా ఎత్తుకోవచ్చు అది మన నియమానికి విరుద్ధం కదా అంటే ఇక్కడ నేను ఆ క్షణంలోనే ఏం చేసాను అవన్నీ అంటే నేను ఆ అలా ఎత్తుకుని అలా కడిగే చేశాను అక్కడ కూడా అయిపోయింది వేరే నువ్వు ఇంకా అది క్యారీ చేస్తూనే ఉన్నావు మైండ్ లో సో బాడీలో ఈయన క్యారీ చేసింది పది సెకండ్ మైండ్లో ఇంతగాడు క్యారీ చేసింది వన్ అండ్ హ్యాఫ్ అవర్స్ మనసాస్మరణ ఆవిడికి సహాయం చేయడానికి ముందుకు అడుగు వేసిన కాదు ఇంద్రియాస్థానం మనసా స్మరిస్తున్ననే కానీ ఆవిడకి సహాయం చేయడానికి అడుగు వేయలేదు మనసులో అతను స్మరిస్తున్నాడు సో ఇది మిథ్యాత్యాగ స్మరిస్తుంది కానీ లోకంలో ఎలా ఉంటుందో తెలిసిన ఆవిడికి సహాయం చేసిన చేస్తారు ఈ విత్యాచారిని వాడికి ఏమో సింహాసం పార్టీ లోకం కూడా లేదా అంటే ఇప్పుడు నేను లోకం మీద కంప్లైంట్ చేయట్లేదు జనరల్లీ పీపుల్ గెట్ వాసే డీలర్ జనరల్లీ పీపుల్ గెట్ వాసే డీలర్ శివరాత్రి నాడు అందరూ పోగడతారు వాడు వాటి నోట్లో ఉంది ఖర్చు ఏదో నిర్ణయం తీస్తారు దట్ ఈస్ గతం ఇంకా ఆవేశంగా బాధ్యాలు వాయించేస్తో జమ్ములు వాయించేస్తావు ఈ పెద్దలు వస్తాయి చేస్తే మొత్తాన్ని బండి అవ్వగానే ఒక కష్టం పెట్టి ఓ రెండో హక్కి అది అంతకుముందే అరగంట ముందే పెట్టుకున్నాడు అతి కష్టమే పెట్టుకున్నాడు అలా అరగంట సేపు మెయింటైన్ చేశారు అది తప్పుతాడు అది చూసేలా కాదు అదిస్తాం తీసుకువాలే గెట్ అంటే రిజర్వ్ అంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ మిత్యాజ్ఞానాల వస్తాయి ఎంత మిస్ అధ్యానం వీటిలో వ్యతిల్లోనూ అలా చేయకూడదు జనాల్ని ప్రెమింటల్ గాని జనాన్ని ఎక్స్ప్లైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎనివే సో ఇంద్రియాత్మ విమూఢాత్మ దీనికి మనకి మనకి పాత కాలంలో చెప్పిన స్టోరీ ఏంటంటే సింగళ అనే వేష్యం సింగళ కాకపోతే ఇంకొక సింగళ అవ్వటూరం కూడా దత్తాత్రేయ ఏమో వస్తుంది సింగళానే వేష్ వేస్తారు చిన్న దాకా ఒక వేష్యం ఉంటుంది ఈ వేసే గొప్ప భక్తులు ఆవిడ రోజు ఈ విద్యులు వస్తూ ఉంటారు ఏదో ధనం సంపాదిస్తూ ఆ ధనం కుటుంబ కోసం అవుతూ ఉంటుంది ఏదో ధర్మకార్యాలు ఆయన నిర్ణయం కాదు చేస్తుంది కానీ ఆవిడ మనస్సు ఎప్పుడు కూడా ఆ స్త్రీహల్ని ఆ వేసి యొక్క గృహం ఎదుర్కొండగా ఒక సన్యాసం ఉంటుంది ఈ సన్యాస అరుగు మీ కూర్చొని జపం చేస్తుంది అప్పని జపం చేస్తుంది ఈ అరువు మీ కూర్చొని జపం చేసే వాళ్ళని మీరు ఈరోజు డౌట్ డెస్కెక్ అది ఇప్పుడు మీ వర్క్ మీరు హైక్ చేయాలి నాట్ డిస్ప్లే యవర్ వర్క్కోవాలి అరుగు మీ కూర్చుని సంఖ్యామం చేసే డ్రవర్స్ ని అరుగు మీ కూర్చొని జపం చేసిన సన్యాసిని కొంచెం కాసా ఉన్నాం ఎందుకంటే తోడ బ్రంహాచార పోసక్త నాట్ నెసరీ బట్ పోసక్త ఎనీవే సో అరువుని కూర్చొని జపం చేస్తుంది జపం చేస్తున్నట్లంటే అర్థం ఏంటి లౌకిక కార్యాలన్నింటినీ కూడా విరమించేసాడు పెద్ద స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాడు బ్రేక్ఫాస్ట్ చేసి అరుణ్ని కూర్చొని మాలు తిప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఏదైనా వర్క్ చేయాలి కానీ బ్రేక్ఫాస్ట్ ముందు తిప్పాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం చేయాలి ఏదైనా వర్క్ చేయాలండి సంవర్క్ అలాగే లేదీతో కలక్షేపం చేయకూడదు సో ఎనీవే ఆదు ఇక్కడ ఈ పెద్దనే విధులు వెళ్ళిపో రాత్రి కలక్షేపం రాత్రి అక్కడే మొక్కలు చెప్పిన విధులు వెళ్ళిపోతా ఉన్నాం మళ్ళీ సాయంకాలం రేటు పలహారం చేసేసి సాయంకాలం మళ్ళీ నాలుగు ఈ సాయంకాలం వచ్చిన విధులు ఈ లెక్కంతా వేస్తుంది ఆ లెక్కల్లో వేసి వెళ్ళంటే ముందు కౌంటు చేస్తే మర్చిపోతారు కానీ చిన్న చిన్న గులకరాలు ఇవ్వబెట్టుకుని ఆ వచ్చిన విద్యులకు గులకరాయి చుక్కన అలా చేశాడు అది కథ అనమాట ఆఖరికి ఓ రోజు ఆ వేస్టికి చూపిస్తాడు ఇవ్వాలి గొట్టేవడో చూసేవాడు అంటే ఏమో నాకు తెలియదు అండి ఒక కొన్ని గురకరాలు అందరూ ఎందుకు అంత గొప్పగా వీళ్ళందరూ నీ దగ్గరికి వచ్చిన విద్యులు ఇదంతా కూడా నీ మహాపానికి ఇదే చిన్న అంటే పాపం ఆ వేసి చాలా దుఃఖపడుతుంది శ్రీహరిని ప్రార్థిస్తుంది నేను ఇంత పాపాత్మ కావాలి నువ్వే ఇంకా నన్ను రక్షించుకునే శక్తి కూడా నాకు లేదు అని తప్ప ఆవిడ ఎంతో దుఃఖపడుతో ఆ దుఃఖంతో ఆవిడ మరణిస్తుంది ఈయన పాపాలను అన్నీ లెక్క పెడుతూ ఈ స్టోరీ ఎక్కడో వచ్చింది ఇప్పుడు ఈయన ఏమో నరకానికి తీసుకెళ్తారు ఆంధ్ర స్వర్గానికి తీసుకెళ్తారు తీసుకెళ్తే ఈయన డబ్బులు ఆడతాడు అదేంటి మీరు రాముడి అట్రస్టు ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్తున్నారు స్వర్గానికి నన్ను తీసుకెళ్లాలి నరకానికి ఆవిడే తీసుకెళ్లాలి కాదు ఎందుకంటే నువ్వు మనసా స్మరం సో కమేంద్రియాన్ని సైజన్య మనసా స్మరం నువ్వు ఉన్నావు గరాజ్ ఆవిడ అది నిరంతరము పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండి కనుక ఆమె ఆమె స్వర్గాన్ని చేసి నువ్వే నడతానికి కాబట్టి అయితే మనం నేను చేసినట్టు ఈ జపండా మిథ్యాచారా నువ్వు సో ఆ విధంగా అప్పుడు మనం నిత్యాచారంలో పడిపోకూడదు ఎప్పుడు కూడా మన ఆచారము సదాచారంగా ఉండాలి మనం నిత్యాచారం మారాలి నిత్యాచారేయాచార ఉచ్యతే నిత్యాచార అంటే మృషాచారృష అంటే అసత్యం అసత్యమైన నడవడి కలవాడు అయితే అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అది సత్యమైన నడవడిలాగా భాషిస్తుంది కాబట్టి అది సత్యమైన నడవడి కాదు అసత్యమైన నడవడి అని చెప్పాలి ముఖ్యాచారా అంచేతనే ఈ రెగ్య మహాత్ములు ఏం చెప్తానంటే రెగ్యుమెంట్ ఒక రెగ్యుమెంట్ అని మాస్టంలో పోయడం ఇప్పుడు గృహస్థి గృహంలో ఉంటాడు గృహంలో ఉంటే ఏమనిపిస్తుందంటే గృహంలో ఉంటే నాకేమో ఈశ్వరారాధన బాగా సాగదు అని ఎక్కడితో ఇంకో చోటకు వెళ్తాడు ఓ దేవాలయం ఉన్న చోట ఒక క్షేత్రం ఉంటుంది ఏదో అదిగిరి గొప్ప ఇలాంటి క్షేత్రం ఉంటుంది బాసం ఇదో క్షేత్రం ఆ క్షేత్రానికి వెళ్తాడు వీడు ఆలోచిస్తూ ఉంటాడు ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉంటే ఈశ్వరారాధన ఇబ్బడి ముబ్బడిగా సాగిపోతుంది భజన బాగా ఎక్కువగా జరుగుతుంది మనం ఇంట్లో కూర్చుంటే ఏమీ ఉండదు అని వీడు అనుకుంటాడు కానీ దురదృష్టం ఏంటంటే ఆ క్షేత్రంలోనే ఉంటాడు ఒకడు పైగా క్షేత్రంలో ఉండడమే కాదు ఆ క్షేత్రంలో ఆ దైవం సన్నిధిలో దైవానికి బాగా దగ్గరిగా ఉంటాడు వారు ఎప్పుడూ పృష్ఠాన్ని పరమేశ్వరుడు ఉంటున్నా హిజ్ బ్యాక్ ఈజ్ టర్న్ టు వర్డ్స్ ఈశ్వరా అల్దిటా ఫేస్ ఇస్ ఈశ్వర యూ ఫేస్ ఈశ్వరా మీరు బ్యాక్ ని ఎప్పుడు ఈశ్వరు చూస్తుంటారు మీరు ఇలా వెళ్ళి దండం పెట్టినప్పుడు ఇలా వచ్చేస్తారు వాళ్ళు పోషిస్తున్నట్లు కూడా ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు వేరే దట్ గంటలు మనం హీజ్ ఆల్వేజ్ హీ కరెన్సీ ఈజ్ బ్యాక్ ఆల్వేస్ తీసుకున్నారు నేను ఆయన టాకింగ్ నాట్ లిటరల్లీ ఆయన టాకింగ్ ఇన్ ఫెకల్టీ ఉందే లిటరల్లీ ఇట్స్ ఓకే ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ యూజ్ నెట్ ఏంటంటే అక్కడే ఇరవై నాలుగు గంటలు వెళ్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు యూ హ్యావ్ టు ఫో బ్యాక్ టు ఐ అండర్స్టాండ్ దట్ ఇస్ నాట్ వాట్ ఐదు సిగర టూరిస్ట్ చదువులో ఎప్పుడు దూరంగా చూస్తాం ఎప్పుడు జగత్తు చూస్తాం ఉన్నది ఎక్కడ దేవాలయం గర్భగుడిలో ఉంటుంది చూస్తాం ఒకసారి నేను పూరి జగన్నాథ్ దర్శనానికి వెళ్ళా జగన్నాథ్ దర్శనానికి వెళ్తే ఆ గర్భగుడు ఉంది గర్భగుడికి ఒక సినిమా గుడి లాగా ఉంది ఏదో వాటి గుడి లాగా అక్కడ నిలబడి మీరు దర్శనం చేస్తుంటారు నేను అక్కడ నిలబడే నేను దానం పెట్టి ప్రార్థిస్తున్నాను ఈ లోపల వన్ ఆఫ్ ది మహాత్మాస్ పని మీరు దయచేయం లోపలికి దయచేయమని నన్ను లోపలికి చూశారు ఆయన చేసేది కాబట్టి నేను లోపలికి అడుగు పెట్టాను అదే నేను ఆయన నాకు నేను ఉన్న చోటు నాకు చాలుతాను భూమిలోకి వెళ్ళిపోవాలనేటువంటి పెద్దదాలు నాకు లేదు అని ఆ మహాత్మ నన్ను లోపలికి చూసే ఆయన ఈ లోపల ఇంట్లోకి వెళ్తాడు నన్ను లోపలికి పుష్టి ఆయన వెళ్తాడు పూజారి ఒక ఆయన పరిశ్రమ అక్కడ ఆ విగ్రహం పక్కనే ఉన్నాడు నేను ఆ దండ అక్కడికి వెళ్ళి అలా దండం పెట్టబోతున్నాను అదో ఇది ఏదో అద్భుతంగా ఉన్నాయి మనం ఇక్కడ దాకా దూషించేవడము ఒక మహాత్ముడు ఇక్కడ దాకా దూసాడని బాగు ఈ అవకాశం మనం సద్వినియోగం చేసుకున్నాం నేను దర్శనం చేస్తున్నాను చేస్తుంటే ఈ ఈ పంచబట్టు ఉన్నాయో ఏం చేశాను నేను ఆశ్చర్య ఏదో నేను ఇవ్వాల్సింది ఏదో ఉంది ఆయన వల్ల చేసి ముందు నాకు నేను నేను నేను వెళ్తుంది ఏదో సంథింగ్ ఏదో అన్నాను ఏదో అడుగుతున్నాడో నేను ఏదో ఇవ్వాల్సింది ఏదో ఉందేమో అని వదిలినట్టుగా నేను యా హాని అడిగితే ఏవో దశ రూపాయ అంటే నేను చెప్పాను అవనేదోహన్ నేను అక్కడ ఐదు స్టాండ్ ఐదు రేపు అక్కడ నాకు ఏదో ఆ సమయంలో ఉంటే ఇచ్చింది ఇవన్నీ నాకు తెలియదు కానీ బట్ దీ కన్స్ ఎంత మారిపోయాడా అని అంటే ఇంకా సన్యాసి లేడు గృహస్థులు లేడు ఎవరు ఏమీ లేదంతే దశ రూపాయి నీవు ఆ గడప దాటే కాబట్టి దశ రూపాయ అయ్యి అంతే ఎవడైనా కావాలి ఆ గడప దాటలే కూడా జనరల్ గా ధర్మదర్శనంలో నేను దాటాను కదా ఎందుకంటే ఇదేమో వైసీపీ ఇప్పుడు జబర్దస్తిగా ఇప్పుడు అతను అతని మనసు ఎక్కడుందంటారు సంసారంలో ఉంది దేహం ఎక్కడుంది దేవుంది కాబట్టిేహం దేవుడి దగ్గర మనస్సు కర్మేంద్రియాల పని ఏమి లేదు కర్మేంద్రియాల వ్యవహారం అంటే లోకంలో ప్రవేశించి నీకున్న స్కిల్ ఏదో నువ్వు ఎనిమిది గంటలో పది గంటల్లో వర్క్ చేసి నీకున్న బుద్ధి శక్తిని ఉపయోగించి సమాజానికి ఏదో సేవ చేసి ధనం సంపా అది లేదు ఇందుకే దేవుడి దగ్గర ప్రపంచ జగత నెలకొంటే అధి సంపాదిద్దాం ప్రయత్నం మనస్సుతో స్మరించి ఎంతసేపు సంసారమైన విషయాలే ఉంది ఫిజికల్ గా ఉంది సంసారంలో ప్రవేశించి వర్క్ చేసి దృష్టి ఉండదు ఈ విద్య ప్రాబ్లఫర్ వరల్డ్లీ యాక్టివిటీస్ స్టాండ్ దేర్ ఆర్ సీట్ దేర్ అండ్ అసలు పర్మేంద్రియ అని సైజమ్య కానీ మనసుకుంటా కూడా ఇండియా భోగాల మీద సంసారాన్ని స్మరిస్తూ ఉంటే ఇది ఇది విత్యాచారం కాకపోతే మరొకటవుతుంది మిత్యాచారం నేను ఆ దీన్ నేను ఇప్పుడు ఎవరు పక్క నేను ఒక వ్యక్తిగతంగా నాకేమి ద్వేషం లేదు ఎంత దోషం ప్రవేశించింది సిస్టమ్ లో అని నేను చాలా ఫీల్ అయ్యాను అసలు నన్ను అడగక్కర్లేదు సాధారణంగా వైదిక వేషంలో ఉన్నాడంటే నేనే రెస్పెక్ట్ ఇస్తాను మొట్టమొదట అందరికంటే నేనే రెస్పెక్ట్ నేను ఇది పెద్దల దగ్గర నేర్చుకున్నాను మహాత్ములు సన్యాసి వేషం కాషాయం వేసుకున్నాడంటే సరే కానీ కాషాయం వేసుకున్నాడు కదా కుటుంబానికి దూరంగా ఉండి ఉంటాడు తిమే ఏదో కొంత యూస్ చేసుకోగలుగుతాడు అనే విషయాలు ఇవ్వటము కొంత ధనాన్ని ఇవ్వటము కొన్ని కళ్ళు ఇవ్వటము ఆ టైంకి ఏది దొరికితే అది ఇవ్వటం చాలా సహజంగా జరిగిపోతూ ఉంటుంది అది వాళ్ళు అడగక్కర్లా అతను అడగక్కర్లా నేనే ఇచ్చింది వాళ్ళ బట్ అతని జబర్దస్తి ఆ డిమాండింగ్ నేచర్ చూసి నేను ఆశిస్తాను పూర్తిగా ఉంటే ఎంత అన్యాయంగా చూడండి అది చూడాలాగా ఆయన అల్లవారు చేసి నేను ఆశిస్తాను రైతు ఇది ఉండే రైతు అంటే ఎందుకనమాట నేను అడుగు ముందుకు వేసాను కాబట్టి నన్ను అడిగాడు కాబట్టి నేను ఇమీడియట్గా ఎవరు చెప్తున్నాను సరే ఈ లోపల మహాత్ముడు వచ్చాడు ఆ దర్శనం అయింది అసలు అయిందండి తెలియ అంటే అక్కడి ఆ తర్వాత నేను ఎవరికో వెళ్ళేసినా అదే ఇది విద్యాచారా చాలా దోషం అటువంటి కాబట్టి మీరు ఎంతో కూర్చొని మీరు భజన చేయ అవదని ఏదో దేవాలయానికి దేవస్థానానికి వెళ్తే అక్కడ భజన అవుతుందని అంత మనస్సు యొక్క వీక్నెస్ ఉంటుంది మీరు ఇంట్లో ఉండి మీరు చేయలేకపోతే భద్ర నా దేవాలయానికి వెళ్ళి అలా చేయగలుగుతాను చేయలేదు ఇంకే రెజ్యుమెంట్ చేంజ్ అవుతుంది నవరా నవనక్షణ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని పనులు చేయాల్సినవి ఇవ్వ ఉంటాయి అది చేత దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే పనులు చేస్తారు ఇంట్లో ఒక సెట్ ఆఫ్ రాగద్వేషాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి ఇంకో సెట్ ఆఫ్ రాగద్వేషాలు ఉంటాయి ఈ రకంగా తయారవుతారు డెవలప్మెంట్ ఏమి ఉండదు రాగద్వేషాలలో పడికి రెజ్ నేను ఒక భాగంగా అడిగాను ఈరోజు కమిటీకి ఆసుపల్స్ నుంచే డెక్కే ఎంతో సేవ చేశారు ఆసుకున్నా ఎంతో డొనేషన్ ఇచ్చారు కానీ తను మాత్రం ఒక్క ముక్క నేర్చుకోలేదు నేర్చుకోలేదంటే నా అభిప్రాయం శబ్దాలు వల్లించలేదని సమాసాలు వల్లించలేదని కార్మి సూత్రాలు వల్లించలేదని అలాగే నేను కంప్లైంట్ చేశాను మనం రాగక్లేషాలకు అతీతంగా ఉండాలని ఆత్మ అకర్త భోక్త అనే సత్యాన్ని తెలుసుకోవాలని ఇది కూడా నేర్చుకోలేదు రాగద్వేషాలను మనం అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేర్చుకోలేదు లక్ష్య ఇచ్చాడు ఏం లాభం లక్ష్యం ఇచ్చాడే కానీ ఏం సంపాద ఏం తెచ్చుకోగలిగాడు తనకంటూ ఏం సంపాదించుకున్నాడు ధీరో కనీసం రాగద్వేషాలకు అతీతంగా ఆత్మ అకర్త మనస్సు ఉపాధి మనస్సు మనస్సు మరోధర్మాలను అడ్జాస్ట్ చేసుకుని మనం దొరకడుతున్నాం మాత్రం వివేకాన్ని నేర్చుకో పుస్తకం వివేకాన్ని నేర్చుకోగలిగే వాళ్ళు ఏమి లేదు వీరికే కొత్త భయాలు నేర్చుకున్నాడు అంతకు ముందున్న భయాలకి కొత్త టెక్మినాలజీ నేర్చుకున్నాడు కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నాడు గట్టింది వివేకం నయావైసంతో నేర్చుకోలేదు వైరాగ్యం నయావైసంతో నేర్చుకోలేదు నేనంటాను అటువంటి సర్వీస్ మనం తీసుకోకూడదు నేను వ్యక్తిగతంగా ఉంటానంటే డోన్ టైక్ సర్వీస్ ఫ్రమ్ సెట్ పర్సన్ ఎందుకంటే కంప్లైంట్ కావట్ల అతనికి మనం ఏమైనా ఇవ్వలేకపోతున్నాం మనం అతని దగ్గర వసూలు చేసుకుంటే మనం రిటర్న్ లో ఏమీ సర్వీస్ చేయలేకపోతున్నాం హి నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్ అవుతా సార్ టమ్ హియర్ ఇంకే అతని సర్వీసెస్ ను మనం ధన పాకెట్ ను మనం వాడుకుంటున్నాం చాలా వీఆర్ బూయింగ్ యూట్ కెన్ గో ఫోర్ స్టేట్ డోంట్ బాధ యువర్ మనీ అని ఆ రకంగా కొంచెం స్నబ్ చేస్తే అప్పుడైనా వివేకం తెచ్చుకుని అయితే స్వామీజీ ఏం చేయటం ఏం చేయాలంటే వచ్చి క్లాస్లో కూర్చో చదువు లేదా ఏదైనా అర్థం చేసుకుని కొంత రాజద్వేషాలకు అతీతంగా ఎదురు ఏదో ఉంటే అసలు అన్ని కంప్లైంట్స్ పెట్టుకుంటాం అని కొంత వివేకాన్ని బోధించి ఆ తర్వాత తీసుకోవాలి కానీ వాళ్ళకి బోధించింది ఉండదు నెప్పిదే ఉండదు వాళ్ళకి ఒక ఎక్స్పోర్ట్స్ ఉండదు ఇంటికే డబ్బులు వసూలు చేసుకుంటూ కూర్చొని ఎందుకు ఉంటే డబ్బులు వసూలు చేయడం వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టారు వాళ్ళ మనం ఖర్చు పెట్టాలి ఇన్ డిఫరెంట్ వే లైఫ్ డే టు త్రూ ఆర్ అది మీడియా నాకు అర్థం కాదు కాబట్టి ఇదంతా నిత్యాచారం ఎని థింగ్ సెటిల్ హండ్రెడ్ పర్సెంట్ నిత్యాచారం కాకపోవచ్చు థోడా ఇ అలా ఉంటే కాబట్టి చాలా సాక్షి ఉండాల్సి ఉంటుంది టెక్నాలజీలో పడిపోకూడదు మేము సమాజానికి సేవ చేస్తున్నాం అని అలాగంటే దాంట్లో పడకుండా అసలు సమాజానికి మేము సేవ చేస్తున్నాం ఎవడైనా అన్నాడంటే ఇది ఇది నేను ఎందుకంటే అసలు ఆ మాట వాళ్ళు కర్తృత్వంలో పడిపోయారు నేను సేవ నేను సేవ నాహం కట్ట హరిస్ తప్ప అలా ఉండాలి కానీ నేను సమాజానికి సేవ చేస్తున్నాను అని అన్నాడంటే దేవు చేయించిన మనం సమాజానికి సేవ చేయడం ఏంటంటే అహంకారం అయిపోతుంది మనం సమాజానికి సేవ చేస్తున్నామని కళ్ళు కూడా ఒప్పుకోకూడదు ఏదో నిమిత్త మాత్రం భగ సభ్య సాధ్యం ఈ ఉపాధిత్వాలో ఏదైనా కొన్ని మంచి పనులు జరిగితే ఐఎం హ్యాపీ ఆ మాట పైన చెప్పక్కర్లేదు అసలు లెక్ ఇట్ నది ఎలా అయితే ప్రవహిస్తుందో నేను ప్రవహించి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇరిగేషన్ చేస్తున్నాను వీళ్ళకి మంచిగా సదుపాయం చేస్తున్నాను అని క్లెయిమ్ చేయతున్నది క్లెయిమ్ చేయకుండా ప్రవహిస్తున్నాం అలాగే నదీ ప్రవాహంలా పథకాలు కానీ అహంకారాన్ని లబ్దాటల్లోకి చారం అయిపోవడం అహంకారం వచ్చిందంటే మిథ్యాచారం అయిపోతుంది ఒకప్పుడు డౌట్ వస్తుంది సమాజానికి సేవ చేస్తున్నామా సమాజం మనం సేవ చేస్తుందా ఇది ఇది అనా ఇల్ వెరీ మిక్స్డ్ థింగ్ ఇది అలా అనిపిస్తుంది మనం సేవ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది బట్ ఒక్కటి సమయ చూసుకోగలిగితే సమాజం మనకి ఎంత సేవ చేస్తున్నప్పుడు స్పష్టమ ఎప్పుడు సమాజం చేసి సేవను మనం గుర్తించాలి కానీ మనం చేసే సేవను మనం గుర్తించకుంటే కూర్చోకూడదు కదా అంత అర్థం కాదు ఎనీవే సో విత్యా ధ్యానం చెప్పే తర్వాత స్ంద్రియాని మనసారేర్న్న విశిష్యో ఇక్కడ చెప్పిన మనిషి ఈ శ్లోకంలో చెప్పిన మనిషి ఇంతకు ముందు చెప్పిన వాడికంటే గొప్పవాడు విశిష్యే స విశిష్యతే చాలా స్పెషల్ తత్వం వీధ్ సుపీరియర్ తత్వం అంటే ముందు చెప్పినవాడు మిథ్యాచారం వీడు సుపీరియర్ తత్వం ఎలాగ జస్ట్ వివర్స్ ఎలాగ మిథ్యాచారుడు ఏం చేస్తున్నాడు మనస్సుతోటి ఇంద్రియ భోగాలని గురించి స్మరిస్తున్నాడు ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పిన ఏం చేస్తాడు ఇంద్రియ భోగాల స్మరణనే చేయడ మనసా ఇంద్రియాన్ని నియమ్య మనస్సుతో జ్ఞానేంద్రియములను అంటే భోగానికి సాధనములైన జ్ఞానేంద్రియములను వెనుకకు నియమించేస్తాడు జ్ఞానేంద్రియముల ప్రవృత్తిని చక్కగా నియంత్రించుకుంటాడు ఆహారం కానీ విహారం కానీ వ్యవహారం కానీ ఏదైనా కూడా జ్ఞానేంద్రియముల ద్వారా వచ్చేటువంటి భోగ బాగా నియమిస్తాడు మనస్సుతో అంటే ప్రత్యాహారం చేస్తానన్న సెన్స్ కాన్ఫిడెన్స్ ఫ్రీ సెన్ఫులేషన్ అయిపోయింది ఇంకా కర్మేంద్రియాలు కర్మేంద్రియాలని ఫుల్గా రక్తికి పెడతాడు కర్మేంద్రియై కర్మయోగం కర్మయోగాష్ఠానం చెప్తాడు కర్మేంద్రియాలని దాచుకోడు ముళ్ళు దాచుకోడు అంటే అనుకున్నాను చక్కగా సేవ చేస్తాడు ముళ్ళు దాచుకోడు వెనుకాడి పనే లేదు ఉత్సాహంగా ముందుకు వెళ్ళి కర్మ చేస్తాడు కానీ ఎలా చేస్తాడో తెలిసినా అసక్త చాలా ఇంపార్టెంట్ ఈ కర్మను నేను చేస్తున్నాను అనే కర్తృత్వాసక్తి కానీ ఆసక్తి మూడు రకాలు మూడు నాలుగు రకాల ఆసక్తి ఉంది ఈ ఆసక్తి ఏది లేకుండా జరుగుతాడు ఉదాహరణకి ఆసక్తి మూడు నాలుగు రకాలు ఉంది నేను చెప్పడం రానిస్తే ఎన్ని రకాలు జరుగుతుంది సో కర్తృత్వాసక్తి నేను కర్తను అనేది ఆసక్తి అది ఉండదు ఈ కర్మకి నాకు ఫలం కావాలి ఫలం కూడా సూక్ష్మంగా ఉంది అంటే ఒకప్పుడు ఇప్పుడు వ్యాపారం ఉన్నాడు అనుకోండి బిజినెస్ మ్యాన్ పత్యాభిషాప్ కూడా ఏం వారి ఫలాన్ని చాలా స్థూలంగా స్వీకరిస్తాడు ఇప్పుడు మీకు బ్రెడ్ ప్యాకెట్ ఇస్తాడు బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి మీరు పదమూడు రూపాయలు ఇచ్చారనుకోండి ఇస్తే మళ్ళీ వాపసు ఇచ్చే ఆ వరకు లాసుకుంటారు ఇంకో రూపాయి లేదండి నా దగ్గర రూపాయలు వెళ్ళి రెండు అవుతుంది ఎందుకంటే వారికి ఆ రూపాయి కోసమే మీకు బ్రెడ్ ప్యాకెట్ అమ్ముతున్నాడు లేకపోతే మీకు బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పటికే అంత అంత స్థూలంగా ఆ ఫలాన్ని లాసుకుంటాడు వ్యాపారం బిజినెస్ మ్యాన్ కానీ ఫలాసక్తి అంత అది స్థూలమైన ఫలాశక్తి ఒక్కొక్కరు సూక్ష్మమైన ఫలాశక్తి ఉంది అది ఎలా ఉంటుందంటే తెలుసు ఒక వంద మందికి బ్రెడ్ ప్యాకెట్లు ఊరించు పెడతారు కానీ టీవీ కెమెరాలు అన్ని సక్రమంగా ఉన్నాయి రోజు చూసుకుంటాడు ఊర్చే పంచి పెడతాడు బ్రెడ్ అది టీవీలన్నీ పక్కాగా ఉండాలి ఈ ఫొటోగ్రాఫర్స్ తోటి వీడియోగ్రాఫర్స్ తోటి ఇంతవరకు నేను సెటింగ్ చాలా అవలైడ్ నేను మేమున్న ఈ పార్టీకి వెళ్ళా బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు మొహం మొహమే పెట్టేసి ఆ వీడియోగ్రాఫరు అది అది ఎంత ఫోకస్ అంటే వేరీ లైట్ కళ్ళు మూసి కళ్ళు టెన్స్ చూడలేదు మొహం అంతా వేయి ఫోటో నేను వెళ్ళి కూర్చోగానే మొదలు పెట్టేశాను నేను డిఏపీఎన్ కదా ఇష్టం మొదలుపెట్టేశాడు నేను ఒకసారి ఏమో ఇది ఇలాగే ఉంటుందా కంటిన్యూ చేస్తావా లేకపోతే అలా చేస్తావా అంటే అవి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది నేను వెళ్ళిపోతాను అయితే నేను చెప్పి నేను చూస్తాను నేను చెప్పాను నువ్వు జీనియమ్ షో నాకు తెలియకుండా వీడియో తీయగలవా తీరేవా నువ్వు చెప్పు నాకు తెలియకుండా తీయ వీడియో నన్ను ఇంత హెల్త్ వీడియో తీరే నా వీడియో నువ్వు సంగతి నాకు తెలియకపోవచ్చు నీకేమైనా క్యాటిఫిక్ చే ఉంటే అది నువ్వు అలా తీయగలవా లీగల్ ఇచ్చేసి లేకపోతే ఉప్పు అసలు వీడియో తీయట్టు నేను ఆర్గనైజర్ అసలు మనం మాట్లాడటం ఎందుకంటే ఆర్గనైజర్ అతను పైసలు ఇయర్స్ వలస పడేసాను నేను ఆర్గనైజర్ ఇది ఈ విషయం మార్పు ఆ వన్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ అతనిది ఇతని గొప్ప స్టేటెస్ ఉన్నాడో ఆ చైల్డ్ ఎట్లా హెల్స్ ప్రకపోతే ఏమో తెలియదు నేనైతే సహించకూడదు అప్పుడు అతను అది తీసి ఇంకా అది లేకుండా మీరు వీడియో చేసారు కాబట్టి ఫోటోగ్రాఫర్ ఇంకా ఇప్పుడు నా చేతితో ఏదో ఇవ్వమంటారు పుస్తకాలు అనుకోండి ఇలా పట్టుకుని నిలబడాలి అవతల కూడా అలా పట్టుకుని నిలబడతారు ఇంత ఈ అజ్ఞానం ఇదే కానీ లేదండి ఎలా పట్టుకుని నిలబడతానండి మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటారు ఇలా ఇలా పట్టుకుంటారు మీరు ఇలా మీరు పట్టుకుంటారు అలా నిలబడ్డా అలా నిలబడితే వాడు ఎప్పుడో తీసుకు తీసుకున్న తర్వాత అయిందన్న తర్వాత మీ ఇది నేను ఇలా పెట్టుకోవాలి ఈ ప్రొసీజర్ జన్ యూ హు డూ ఇట్ సెకండ్ వాటి నేను అంటాను నాకు తెలియకుండా నువ్వు ఫోటో తీయాలే ఏం గట్టి మనుషులే ఫోటో తీయాలంటే ఇలా పోస్ట్ పెట్టేసే నేను అలా విడిసిపోయినా ఉంటే నువ్వు ఎప్పుడు తీసుకోవ ఫోటో నాకు తెలియకుండా తీయాలి నువ్వు ఫోటో ఫోటో తీసేయాలనే సంగతి తెలియకపోవద్దు అలా ఉంటుంది కానీ ఎందుకంటే వాళ్ళు ఆ వీడియో క్వాలిటీ గురించి తర్వాత జరగ ప్రాబ్లం కాబట్టి అతి సూక్ష్మమైన ఖర్చులు ఫ్లాస్ వీడు బ్రెడ్ ప్యాకెట్ లో ఉన్న మందికి మంచి పెడతారు వీడియో గ్రాఫ్స్ తీయాల్సి ఉంటుంది వీడియో తీయాల్సి ఉంటుంది ఫోటో తీయాల్సి ఉంటుంది పేరు వేయాల్సి ఉంటుంది అక్కడ ఫలాశక్తి లేదని మీరు అనుకోవద్దు ఫలాశక్తి ఉంది నిజానికి వీడు అప్పుడే అప్పుడే ఫలాన్ని వసూలు చేసేస్తున్నారు నిన్న నువ్వు అప్పుడే వసూలు చేసేస్తున్నావు రేపు నేనేం వసూలు చేసానంటే ఏదో నీ వీడియో పడిపోతుంది నీ ఫోటోలు పడిపోతున్నాయి ఫలం అప్పుడే వసూలు అయిపోతుంది నువ్వు ఇంకా దానం చేస్తున్నానే దాన ఫలం నీకు వచ్చేస్తున్నావు దానం చేస్తున్నా కానీ దాని ఫలం వచ్చి వసూలు చేసేస్తున్నాం నేను ఇలా ఉపన్యాసం కూడా చెప్పాను ఒక ఓ దేవాలయంలో విగ్రహం పెట్టారు విగ్రహం పెట్టి విగ్రహం దగ్గర రాశారు ఫలాన వారి దానం చేయబడినది అని నేను ఇలాగ ఉపన్యాసం లేదో చెప్పాను ఇంకా దానం పూర్తవుతున్నానే ఫలం మనం గుర్తిస్తుంటున్నాండి ఇంకా దానం పేరే కానీ దాన ఫలం ఉందేలాగేసుకుంటున్నామనే చెప్పారు ఆయన వెళ్ళి వాళ్ళతో మాట్లాడేదంటే కేర్చి ఎందుకంటే వచ్చిన ప్రతి భక్తుడు అట్ చదువుతాడు ముందు దేవుని మోహం చూసినా చదువుకొని అది చదువుతాడు ఓహో ఫలాన్ని ఎవరు ఇచ్చారా అని పేరు ప్రతిష్టం అప్పుడే మీకు వచ్చేస్తుంది మీ ఫోటో పడిపోయింది పేపర్లో ఫలం వచ్చేసింది మీకు అప్పుడే పుణ్య ఫలం ఉంటా అయిపోయింది పుణ్యం ఏం మిగలలేదు మళ్ళీ బతపు మొదలు పెడితే మేము తిరిగి తర్వాత ఏం మిగలలేదు ఆల్రెడీ కరెక్ట్గా ఇవార్ట్ కాబట్టి సూక్ష్మమైనటువంటి ఫలాశక్తి కర్మ ఫలాశక్తి అది ఉండరాదు తర్వాత నేను చేస్తున్నాను అనే తక్కువ ఆసక్తి ఉంటుంది అది ఉండరాదు హరికర్త నాహంకర్త హరికర్త నేను నిమిత్త మాత్రం నిమిత్త మాత్రం అంటే అదే పెద్ద టువంటి స్టేటస్ కాదు అందులో నేను చేయట్లేదు నేను నిమిత్త అలా కాదు నిమిత్త మాత్ర నువ్వు కర్తవి కావు అని నిషేధము నిషేధమాత్రమే నాహంకర్త అని అభిప్రాయం తర్వాత కర్మాసక్తి కర్మాసక్తి ఉంటే ఏదో ఒక కర్మ చేస్తే గానీ ఉండలేండి ఖాళీగా కూర్చోలేండి కదిలే నోరును కదిలే చేయను తీర్చే నోరు అనే సామగ్రి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి ఆ కర్మాసక్తి ఉంది అది ఉండాలి కర్మ ఉన్నా కర్మ లేకున్నా కంఫర్ట్ డినర్ కంఫర్ట్ లో ఉండగలగా ఈ కర్మాసక్తి అల్టిమేట్ మాకు కర్తృత్వాసక్తి లేదు కర్మ మేము ఇన్ని కర్మలు చేస్తున్న తప్పిస్తే మా పేరు ఎప్పుడు మేము తెచ్చుకోం మాకు ఏ భోగంలో లేదా అది ఉండకూడదు అకర్తృత్వాసక్తి అని అది వెళ్ళెట్టకూడదు మేము ఎప్పుడూ కర్మ ఆసక్తి లేకుండా చేస్తాం కళాశక్తి లేకుండా చేస్తాం మాకు కర్తృత్వం కూడా అక్కడ మా పేరు చూసుకుని ఎక్కడన్నా ఉంది మా పేరు నేను చూడడానికి ఎక్కడన్నా లేదు మా ఫోటో ఎక్కడా లేదు అని ఇలా మొదలెట్టకూడదు అలా ఉండకూడదు ఉండదు లేదని చెప్పకూడదు హ్యాపీ సాంటేన్యుస్లీ న్యాచురల్లీ అది అకృ అసర్తృత్వ ఆసక్తి ఇన్ని రకముల ఆసక్తులు లేకుండగా అసక్త కర్మయోగాన్ని చేయాలి అసక్తత్వ విశిష్యతే అలా ఎవడైతే కర్మయోగాన్ని అనుష్ఠిస్తాడో వాడు ఇప్పుడు విశేషమే కర్మయోగాన్ని అనుష్ఠిస్తుంటే తీర్ఫ్ హేమవ్రతము అంటారు హేమంవ్రతము అంటే బంగారము ఇప్పుడు అది సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఏదైనా గెట్లో ఉంటుంది ఎవరు ఆళ్ళు తప్పలో ఉంటే సెవెంటీ పర్సెంట్ క్యూర్ ఉంటుంది దాన్ని నిప్పుల్లో వేసి కాల్చి పళ్ళ విధులను తీస్తారు తీస్తే ఆ ప్రాసెస్లో అది నైంటీ పర్సెంట్ అవుతుంది మళ్ళీ ఇంకోసారి నిప్పుల్లో వేసి కాల్ చూపిస్తారు అవుతుంది మళ్ళీ ఇంకోసారి కాల్ చూపిస్తారు అవుతుంది మళ్ళీ పుటం పెట్టడా ఉంటుంది ఇంకో పుటం పెడతారు మళ్ళీ నైంటీ అవుతుంది అది హేమం పడతాం హేమము ఆ అగ్నిహోత్రం ద్వారా వెళ్ళినప్పుడల్లా దాని ప్యూరిటీ పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనం కూడా కర్మయోగాష్ఠానం చేస్తున్నప్పుడల్లా మన రాగ క్లేషాలు తగ్గిపోతూ ఉంటాయి ప్యూరిటీ పెరుగుతాం అంతఃకరణ శుద్ధి పెరుగుతుంది మొట్టమొట కర్మయోగాన్ని చేస్తాం ఏదో కొంత సేవాది చేస్తాం చేసినప్పుడు చూసుకుంటాం మనం ఎలా చేస్తామని చేయాలా దీంట్లో ఎక్కించితే ఒకసారి అంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ మోటివ్ ఉన్నదా చాలా సూక్ష్మంగా పరిశీలించుకోవాలి అసలు ఇలాంటిది ఒకటి ఉందని తెలియాలి ముందు ఇలాంటిగా వాళ్ళని పరిశీలిస్తుంది ఇల్లు వాళ్ళని పరిశీలించడమే సరిపడుతుంది ఆత్మ పరిశీలన ఏమి ఉండదు ఇందు ఇలాంటిగా ఒకటి ఉండదు కాబట్టి నేనేమైనా సెల్ఫిష్ మోటివ్తో చేస్తున్నానా ఈ చేసినంత దాంట్లో నా మోటివ్ ఏమైనా మోటివ్ ఎప్పుడూ సూక్ష్మంగా ఉంటుంది చాలా సూక్ష్మమైన మోటివ్ ఉంది మోటివ్ ఉంటే ఉందని తెలుస్తుంది తప్పే ఉండండి ఇప్పుడు బంగారము నిపుల్లో వేసినప్పుడు తొంభై పర్సెంట్ ఉంది ఇంకా ఫైవ్ పర్సెంట్ ఇంజ్యూనిటీ ఉందని తెలుస్తుంది తప్పు లేదు కదా ఉందని తెలుస్తే అక్కడ అది పెద్ద పెద్ద గెయిమ్ అదే జ్ఞానం అంటే ఆ ఇంట మనలో సెల్ఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇంకో మనం సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి చేసుకున్నాము సెల్ఫ్ ఇంట్రెస్ట్ సెలవుల్లో తప్పే ఉంటారు మహాత్ముడికి ఏదైనా సేవ చేశాడు అనుకోండి ఆ సేవా ఆయన పొందాడు అనుకోండి దాంట్లో తప్పు దట్ ఈస్ న్ న్యాచురల్లీ అండ్ కంటిన్యూస్లీ జరుగుతుంది వీళ్ళు ఎంఐ కికి దట్ ఈస్ డిపార్టెంట్ నేను స్వప్రయోజనం కోసం ఒక కార్యక్రమాన్ని చేపడితే అది నాలో దోషం కాబట్టి ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి దీంట్లో సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందా సెల్ఫ్ స్మోకింగ్ తో నేను చేస్తున్నానా లేదా ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తున్నానా అందరూ తీసుకుంటే తెలిసిపోతుంది ఈశ్వరాత్మల గురించి చేశాను అని ముందులో మేము చేవేసుకోకుని మనకి తానే అనుకో బయటకుపోవలసింది ఏం లేదు అనుకోగలిగితే అంటే వాడు ఆ హేమం చాలా ముందుకు వెళ్ళాడు మాట హేమ హేమ అంటే బంగారు కనుక అలాగా ఆ కర్మయోగాన్ని అసక్తంగా ఎవడైతే కర్మేంద్రియముల ద్వారా అంటే చేతులు కాళ్ళు నోరు వీటిని నిరంతరము ఎంత అవకాశం ఉంటే అంత వాటిని ఉపయోగించి దాచుకోకుండా ఒళ్ళు దాచుకోకుండా తన బుద్ధిశక్తిని దాచుకోకుండగా వాక్కుని దాచుకోకుండగా ఈశ్వరాత్మ బుద్ధితోటి వాటిని వినియోగించాను సమాజ సేవని కూడా నేను అన్నా ఐ డోంట్ లైక్ ఐ డోంట్ లైక్ టు యూస్ ది వర్డ్ సేవ సేవ చేస్తాము సేవ సేవనే ఏమంటూ కూర్చోకుంటాం సేవ ఉంటే డివైడ్ ది సొసైటీ ఇంట్ నోబుల్ అండ్ ఇగ్నోబుల్ మనం అలా ఉంది డివైడ్ చేసి ఈ నోపులు కూడా ఇటు నోపుల్కి సేవ చేస్తూ ఉంటాడు ఇది మామూలుగా ఈ లోకంలో సేవా దృష్టికోణం అలా పడుస్తుంది అది మంచిది స్టార్ ఆఫ్ వ్యక్తి కానీ అల్టిమేట్గా దానికంటే కూడా పైకి ఎదగాల్సి ఉంది సేవ చేసేవాడు సేవలు ఈ విభాగం కూడా ఉండకూడదు అది అది విభాగం ఉంటుంది ఒకసారి రోటరీ క్లబ్బులో ఏదో సేవా కార్యానికి ఇనాగ్రేట్ చేయమంటే వెళ్ళాను వెళ్ళి ఇదే చెప్పాను ఎందుకంటే మొన్న ఈ మెడికల్ ద్వారా ఇనాగ్రేట్ చేసినప్పుడు కూడా లేట కర్మయోగమో అసలు అనాసక్త యోగమో అది ఎందుకంటే సేవ చేసుకున్నామని సేవ చేసేవాడు సేవ చేయబడినవాడు అడిగేదో ఒక కుటుంబం ఒక అమ్మగారికి ఇంజు ఒక కుటుంబం ఇది దాన్ని హుభలు ఇష్టము వ్యాపారు ప్రసిండంలో ప్రకటనలు ఊళ్ళో వాళ్ళందరినీ తెలవటాలు పెద్ద మైపు ఏ పుట్టిన విషయం ఇచ్చేదానికి ఇవన్నీ ఎందుకని మామూలుగా తాజాగా రిక్షాలు వేసి తీసుకెళ్లి అన్నగా దీనికి దింపేస్తారా చేతనైతే అలాగే వాళ్ళు కానీ ఈ పుట్టిన చిన్న కూడా లేకపోతే వాళ్ళకు ఏదో ఏదో జిల్లా వచ్చింది కూడా దానికోసం పెద్ద చడ ఇది పెద్ద ప్రొఫెషన్ ఎందుకు సేవ కూడా అది కూడా దోషం అలాగంటే సెల్ఫిష్ మోటివ్ లేకుండా అసక్తంగా చేయాల్సి ఉంటుంది మహర్షి చూద్దాము కాబట్టి ఇక్కడ విశిష్ట ఇక్కడ విశిష్ట అంతకు ముందు వాడు విశిష్టత అంటే విశిష్ట పురుష విశిష్ట వ్యక్తి స్పెషల్ వ్యక్తి అని అంటున్నారు అంతకు ముందు వాడు నిత్యాచారి ఇద్దరికి పేడా ఏమి చూడండి విషయంలో కర్మ ఉండదు విశిష్ట పురుషుడి దగ్గర కర్మ ఉంటుంది కర్మయోగా చేస్తూ ఉంటుంది ప్రత్యేక కష్టము పనిచేస్తుంది నిత్యాచారి విషయంలో విషయ చింతన ఉంటుంది విషయాల్ని స్మరించడం ఉంటుంది ఇక్కడ విషయ స్మరణం ఉండదు విషయ నివృత్తి ఉంటుంది ఇంద్రియములను విషయముల నుండి ఉపసంహారంలో అది తేడా కర్మ ఉంటుంది విషయ స్మరణము ఉండదు ఇది విశిష్టపడుతుంది నిత్యాచారి దగ్గర విషయ స్మరణమే ఉంటుంది కర్మ ఉండదు అది అక్కడ విశిష్ట అంటే డిస్టింక్షన్ అంత ఏమిటి డిస్టింగ్క్షన్ ఉండేది డిస్టింక్షన్ సరే అసక్త అనేది సంథింగ్ స్పెషల్ ఇది యాడ్స్ ఇది గ్లోరీ ఆ విధమైనటువంటి జీవన శైలిని కలిగి ఉండాలి కుటుంబాల దగ్గర కూడా ఈ ధ్వరంలో ఉండాలి పూర్వం పాపం పొలం ఆ ఒంటికి అప్పుక్కుపోయి జీతం అంతా కూడా ఆ వద్దీంట్లోనే కాలక్షేపం చేసేసేవారు ఎంతో సేవ చేసేవారు కానీ ఎప్పుడూ సేవ చేసామని అనుకునేవాళ్ళు పైగా మనం చెప్పి అమ్మా ఎంత సేవ చేసేవి ఏ రమాలనుకోవడానికి సేవ చేయటం మన బ్రహ్మం చేసినప్పుడు సేవ చేస్తుందా అని అనేవారు శారదా మాట ముఖాన్ని ఈ శిష్యులు అలా ఎన్నో పుడుతున్నారు రామకృష్ణ బ్రహ్మ హనుషుల దేహత్యాగ వయిన వారు ఆవిడ ముఖాన్ని స్పష్టంగా ఆయన పోయిన తర్వాత అయితే ఆయన జీవించినందుకు రాను ఆవిడ ఒట్టిన వండ భోజనాలు చేశారు వీళ్ళ ఆయన సూర్యుల్లో ఉండేవి అక్కడ రామకృష్ణ ఆవిడ చంద్రుల్లో ఉండే సూర్యోదయం అయితే ప్రపంచం అంటే తెలుసు చంద్రోదయం అయితే అసలు ఉదయం కూడా ఎవరికి తెలియదు ఉదయం అయిపోతుంది ఆవిడ జీవితంలో ఉండేది అంతే వీళ్ళు ఏం చేశారంటే ఆయన పోయిన తర్వాత ఆవిడని అక్కడ ఫస్ట్ టైం చూసారు ఆవిడ అంటే అన్ని అన్ని సంవత్సరాలు ఆవిడ కిచెన్ లో గడిపిస్తుంది ఆవిడ తపో భూమి ఆ చిన్న గెది దాంట్లో ఎప్పుడు గడికి రాలేదు అండి అక్కడే సేవలు చేసేస్తూ వంటలో ఉండేస్తూ వీళ్ళందరికీ సామాన్లు అందించేస్తారు రామకృష్ణ బుర్రమోహన్ గారు చాలా గడిపేసింది ఆవిడ సో అది కర్మయోగం అసహ కర్మయోగం చాలా గొప్ప భా అంటే దీనికి ప్రత్యేకమైన అవతారం ఏం లేదు ఎస్టున కర్మణ్యధికృత అజ్ఞానం అజ్ఞాన ప్రశ్న ఉండాలి సంధిలో కర్మణ్యధికృతో జ్ఞా అవుతుంది విడీస్తే అజ్ఞానం బుద్ధీంద్రియాణి మనసాని పార్వతే కర్మేంద్రియ పాస్టు పునః ఎస్టు పునః అంటే తూ ఎప్పుడైతే వేశారో అంతకుముందు చెప్పిన నిత్యాచారికి వీరు విలక్షణమైన వాడు ఎవరైతే అంది అదర్ హ్యాండ్ అతను ఏంటంటే చెప్పిందానికి విభిన్నంగా ఉంటాడు వీడు వీడు ఏంటి కర్మనే అభితృత అజ్ఞానికి అప్లై చేయకూడదు ఆత్మజ్ఞానికి అప్లై చేయకూడదు ఈ చర్చంతా కూడా అజ్ఞానికి సంబంధించిన చర్చే ఆత్మజ్ఞానికి కర్మయోగం ఏంటండి జ్ఞానయోగ నిష్ఠులతో కర్మయోగం కాదు ఏ త్రీ చేసిన వారికి ఏ త్రీ స్టూడెంట్కి చెప్పే లక్షణాలు ఉండక్కర్లేదు ఏ త్రీ స్టూడెంట్ ఫస్ట్ ఏడ్ అవ్వకూడదు పే త్రీ చేసినా అయినా అప్లై అవ్వడు స్టూడెంట్కే అప్లై పిహెచ్డీ స్టూడెంట్ నిరాశ పడకుండా ఎలాగ నిరంతరము అలా పరిశీలినంగా చేయాలి ఈనాటి విషయంలో మీరు పిహెచ్డీ చేసిన వాళ్ళని అప్లై చేయకూడదు ఆ కష్టాలు అవి పడి కదా పిహెచ్డీ చేసిన వాడు అని వాడికి ఇవి చెప్పకూడదు కాబట్టి ఇవి కర్మయోగి అజ్ఞానికి చెప్తున్నటువంటి సమాచారం అంచేతనే వాడు కర్మని అధికృత అజ్ఞానికే కర్మయోగిపోతుంది జ్ఞానికి జ్ఞానికి కట్టే కాదండి జ్ఞానికి అసలు కర్మ సంబంధమే ఉండదు జ్ఞాని అధ్యాసులో ఉన్నవాడికే కర్మ సంబంధాలు దేహేంద్రియాలను నేను అనుకున్నవాడికి కర్మ సంబంధం ఉంటుంది కానీ దేహేంద్రియాలకు అతీతంగా గుణాతీతిగా ఉండేవాడికి కర్మ సంబంధం ఉండదు ఈ జ్ఞానం ఏం చేస్తాడంటే ఇంద్రియాని అని ఉంది ఇంద్రియాని నియమ ఇంద్రియాలు అంటే భోగేంద్రియాలు భోగానికి సంబంధించిన ఇంద్రియాలు వాటిని బుద్ధి ఇంద్రియాన్ని అని అంటారు అంటే భోగం అంతా కూడా జ్ఞానేంద్రియాల ద్వారా ఉంటుంది భోగం చేతులకి కాలకే ఉండదు కళ్ళకి నూటికి నాలుపకి దిప్పటి ముక్కుకి అలా ఉంటుంది భోగం అనేది కాబట్టి భోగానికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉంటాయో వాటిని నియమ నియంత్రించి విత్ హోల్డ్ ద ఎలా విత్ హోల్డ్ చేస్తారు ఒక కదా మాస నమస్తే కదా ఇంద్రియాలు గుర్రాల్లాంటివి మనస్సు కళ్ళేవని మీరు విని ఉంటారు కాబట్టి మనస్సుని మనస్సు ద్వారానే ఇదంతా మనస్సు మీద ఆహారకమైన మనస్సులో కనుక దోషం ఉందంటే ఇంద్రియాలని కంట్రోల్ చేయటం చాలా కష్టం అవుతుంది మనస్సులో దోషం లేకపోతే చికన్స్ అన్ని స్వింగ్ రావడానికి అలాగ కాబట్టి మనస్సుతో ఈ డైటింగ్ ఉందనుకోండి డైటింగ్ అన్నది మనస్సు మీద జున హెర్జున సో ఇలా ఎవడైతే సో కర్మేంద్రియాలతో కర్మం చేస్తారు కర్మేంద్రియాన్ని నియంత్రణ సాధారణంగా ఇది సోఫాలో కూర్చుని టీవీ నొక్కి ఆ సోఫాలో ఒక ఫిక్స్ అయిపోయి ఇంకా లేవలేదు పెద్ద సోఫాలోకి డిక్ట్ అయిపోయి టీవీ నొచ్చేసి ఏవో చిప్స్ పొటాటో కౌస్ పొటాటో కౌస్ పొటాటో ఆ కౌచ్లో కూర్చుంటాడు పొటాటో చిప్స్ అవుతూ ఉంటాడు టీవీ చూస్తూ ఉంటాడు ఎయిర్ కండిషన్ రూమ్ అలాంటివి చూస్తూ ఉంటారు ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఏమిటంటే అది జ్ఞానేంద్రియములన్నీ కూడా అదే బుద్ధీంద్రియములు లేకపోతే జ్ఞానేంద్రియములన్నీ భోగాలలో నిండి ఉన్నాయి ఎయిర్ కండిషనర్ అంటే చర్మం అనే ఇంద్రియానికి అనుకూలంగా ఉంది శుభ్రంగా ఏదో ఒకటి ఇంట్లోనే ఉన్నాడు కాజీ ఏదో బాగుతోనే గిఫ్ట్ లో సెట్ కంటితోటి భోగాలకు సంబంధించినట్లు సినిమా ఏదో తీసేస్తున్నాడు సో తర్వాత పెర్ఫ్యూ అది పెట్టుకున్నాడు కాబట్టి ముక్కు కూడా బాగానే భోగ భోగ శాసనములైన ఇంద్రియాలన్నీ ఫుల్గా ఫంక్షన్ చేస్తున్నారు ఇంకా కర్మేంద్రియాలు ఏం చేస్తున్నాయి నిద్రపోతుంది కాళ్ళు చేతులు ఏం చేస్తున్నాయి ఏ కదలింక లేదు ఈ తినరుండ ఎప్పుడు అడుగుతుంది అలా అదే పని రోగానికి అది చేసిన దానికి ఆపోజిట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు కర్మేంద్రియాలు చక్కగా పనిచేస్తున్నాడు భోగ ఇంద్రియాలని అది జ్ఞానేంద్రియాలని మనస్సుతోటి నియమించి పెట్టాడు దానికి ఆపం కిమారతే సో నియమ ఆరభతే జ్ఞానేంద్రియములను నియమించి భోగముల నుండి ఆరంభాన్ని చేస్తాడు మొదలు పెడతాడు ఏడు మొదలు పెడతాడు కర్మయోగం సో అలా అదే ఉంది కదా నియమ్య ఆరభతే కర్మేంద్రియ కర్మయోగం ధర్మేంద్రియములతో కర్మయోగాన్ని మొదలుపెడతాడు కర్మేంద్రియములు అంటే ఏమిటి వాక్ పాణ్యాదిథి అని ఉందిగా కర్మేంద్రియై వాక్ పాణ్యాదిథి వాక్తోటి కర్మని చేస్తాడు అంటే మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు చక్కగా మాట్లాడతాడు వాగింద్రియంతో కర్మను చేస్తారండి పాఠం చెప్పడం అంటే వాజింద్రియము వ్యవస్థ వ్యవహారమే కదా పానీ చేతులు కాళ్ళు చేతుల్ని కాళ్ళని సరోగా యూస్ చేస్తూ ఉండాలి వాటిని అలాగా లేజినెస్ నేర్పకూడదు సో మోకాలు ఎప్పులు ఉన్నాయని ఇంకక్కడి నుంచి కుర్చీలో కోల పడిపోయి ఉన్నారనుకోండి అప్పుడే ఒప్పుడో తెలిసినా ఒక విషల్లో పడిపోతాం సో మీరు మోకాళ్ళ నొప్పులు కారణంగా కదలడం మానేశారు కాబట్టి బరువు పెరుగుతుంది ఆహారం ఇంటేక్ పెరుగుతుంది ఖాళీగా ఉన్నవాడు హీ ల్ టేక్ ఆహారం ఇంటేక్ పెరిగితే మీకు వర్క్ తగ్గిపోయింది బరువు పెరుగుతుంది బరువు పెరిగింది కాబట్టి మోకాల నొప్పులు ఎక్కువ అవుతాయి డాక్టర్ అంటాడు మందు ఇస్తానండి మీరు బరువు తగ్గండి అంటారు మోకాల నొప్పులు తగ్గాక నేను బరువు తగ్గుతానని మీరు అంటారు కాదండి మీరు బరువు తగ్గితే మోకాల నొప్పులు తగ్గుతాయని డాక్టర్ అంటారు పెళ్లి పిచ్చి కుదరదు పిచ్చి కానీ పెళ్లి కుదరదు అదే సైకిల్లో విష సల్లో పడుకుంటారు ట్యాక్స్ చాలా ఉంది డాక్టర్ నేను అంటా సమా కొంచెం సమా కమితే అమ్మకము అయ్యా అయ్యా మీరు కొంచెం వాకింగ్ చేయండి అంటే మోకాయ నిప్పులు అండి ఏం వాకింగ్ చెప్తా అది అయ్యో ఆ మాట మీరు ఆ మాట అన్నారంటే నేను బెయింటిలో పడుకుంటున్నా మరి అలాగే వాకింగ్ చేయండి మోకాళ్ళ నొప్పులు అని అనొద్దు ఆ నొప్పులు మినిమం ఉంటే అవుతుందో అలా వాకింగ్ చేయండి ఇప్పుడు మెట్లు దిగేప్పుడు మోకాళ్ళ మెప్పులు మెట్లు ఎక్కేప్పుడు కష్టం ఉంటాయి కాబట్టి నెట్లు లిస్టులో దిగిపోతాయి దిగేపుడు లిస్ట్లో దిగిపోవాలి ఎక్కేందుకు మెట్లు మీద వచ్చినా లిస్ట్ వాడకూడదు అలాగే మీరు అభ్యాసం చేయండి చాలా ఉపయోగకరంగా కాబట్టి మొక్కల నెప్పుల్ని టేక్ కేర్ మనం ఏం ఉంటుంది కర్మేంద్రియాలకి పని అలాగే చేసుకుని ఏదైనా బరువు ఎప్పాల్సి ఉంటుంది బరువు ఎప్పాల్సి ఆ దాని మొహం చేసి చూడకుండా ఇంకొక ఎవరికో పురుమాయించు చేయడం జరిగేస్తారు మొన్న బుష్ ఏం చేసే చూస్తారు మనం చెప్తా ప్రింటన్ బుక్స్ కష్టం పనిచేస్తానండి ఇప్పుడు ఫ్యాన్ ఏదో తేడా ఇంతకుముందు ప్రింటన్ వచ్చినప్పుడు ఆ ఫ్యాన్ జరగట్లేదు అక్కడ స్విచ్ వేస్తే ఫ్యాన్ జరగట్లేదు చంద్రబాబు నాయుడు ప్రింటన్ ఎదురు బతున్నారు ఆ రూమ్ లో ఉన్నారు సో చంద్రబాబు నాయుడు ఎవరినో పిలుద్దా అని అడుగు వేయబోతున్నాడు ఈరోపలో కేంద్రం ఏం చేశాడు ఇది వేయి అన్నాడు కూర్చుని చెప్పి దాన్ని తీర్చాడు నువ్వు స్విచ్ అన్నాడు వీళ్ళు స్విచ్ చేసి బాబు లేదు ఇంకా ఎవరిని బుద్ధి లైక్ కర్మేంద్రియాలను ఎప్పుడు దాచిపెట్టుకోకూడదు అప్పుడు ఏదైనా పనుందంటే మనం అడుగు ముందుకేసి చేసే ఇంకోహి జాగ్రత్తను ఎదురు చేతులతో చేసే పని ఏముంటుంది బరువులు ఎక్కడనే ఇవ్వాలి ఆ పని చక్కగా చేసిస్తారు తర్వాత కొంత ఎక్సర్సైజ్లో అవి చేస్తూ ఉన్నారు బాగా విశిపోయి కూర్చుంటే ఏమవుతుందంటే కూడా చలనం లేక దెబ్బతినిస్తాయి కాబట్టి కర్మేంద్రియములతో వాక్ పానీ అంటే వాళ్ళ ఇంద్రియంతో ఉంటే వాడవడం వాడమైన అభిప్రాయం కానీ యోగ్యంగానే వాడాల్సి సో పానీ కాదా ఇంద్రియములను చక్కగా మూడింద్రియాలు ప్రధానంగా వీటిని ఇంకా వినియోగంలో పెట్టుకుంటూ ఉండాలి ఎక్కడికైనా నడవాల్సి వచ్చిందనుకోండి ఉత్సాహంగా నడవాలి మనస్సులో ఉత్సాహం తెచ్చుకోవాలి దేహం నిరుత్సాహం చేస్తుంది పేరు ఇప్పుడు ఏం నడుస్తుంది లే అంటుంది దేహం నో అథింగ్ డూయింగ్ మనస్సులో ఉత్సాహం తెచ్చుకుంటే నడిచేస్తుంది అయితే పోస్ట్ పోన్ చేయక అలాగా కర్మయోగాన్ని చేయాలి మళ్ళీ కర్మయోగం ఇవ్వాలి కర్మ అయితే చాలు కర్మయోగం ఇవ్వాలి ఈ ఎఫర్ట్ అంతా కూడా సెల్ఫిష్ మోటివ్ లేకుండా చేసుకోవాలి అలాగ కర్మయోగాన్ని చేసినట్లయితే కర్మయోగం ఆరభతే అసక్త సన్ అఫలాకాంక్ష సన్ లేదా కిమారభత ఇత్యాహ తర్వాతేముంది సో అసక్త సన్ అన్నదానికి అర్థం ఉండాలి ఇవ్వాలి కదా మరి ఇవ్వకపోతే అసరిత్యం మీరు రాసుకోండి అసక్త సమ్ అంటే అర్థం చెప్తున్నారు అఫలాకాంక్షలాకాంక్ష లేనివాడు అని అర్థం అఫలాకాంక్ష మొత్తంగా ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే సర్పం సుఖరామో లేకపోతే రాసుకున్నారు ఉండాలి లేదు మిగతా ప్రశ్నలో మిస్ అయింది అఫలాకాంక్షన్ శంకరులు అర్థం చెప్పారు కదా అర్థం అప్పుడు చెప్పకపోవచ్చు కానీ చాలా ముఖ్యమైన పదం ఉంది ఆ శ్లోకానికి ప్రాణం ఆ పదం దానికి అర్థం చెప్పకుండా కూడా వీలు చెప్పారు కాబట్టి వీడు ఫలాకాంక్ష లేకుండా చేస్తారు అఫలాకాంక్ష పనిచేసామనుకోండి లేకుండా చేయాలి లేదు ఫలాకాంక్ష లేకుండా చేయవచ్చు ప్రతిదానికి అకౌంట్ వేసుకోకూడదు వీడు వచ్చి వెళ్ళాడు కదా మనకి ఎంత లాభం వచ్చింది ఆ అకౌంట్ వేసుకోకూడదు సో పొందే వచ్చేడు వెళ్ళాడు మనం ఏదైనా సేవ చేయగలిగామా అని చూసుకోవాలి కానీ మన మన ద్వారా ఏమైనా కొంత అతనికి ప్రయోజనాన్ని అందివ్వగలిగామా అది చూసుకోవాలి కానీ వీడు వచ్చేడు వెళ్ళాడు వీడి వల్ల మనకేం లాభం కలిగింది అంటే లాభం ఉంటే ఏమిటి ఉండాలి డబ్బైనా అవ్వాలి ఏదైనా పనైనా తెచ్చి లేకపోతే మన పేరు ప్రతిష్ట కొంత సమాజంలో ముందుకు తీసుకుపోవాలన్నా తీసుకుపోవాలి అయితే మనం చెప్పిన తమలో చేయాలి ఏదో ఒకటి అవ్వాలన్నమాట కూర్చున్న కూర్చు ఏదో ఒకటి చేయాలి అలా ఉండకూడదు చాలా తప్పదు కాబట్టి తలమునందు ఆకాంక్ష లేక ప్రశ్న లేని వాడై ఆరే ఆరంభించాలి దేన్ని కర్మయోగం ఆరే అలా ఎవడైతే ఆరంభిస్తాడో అటువంటి వ్యక్తి విశిష్టతే విశిష్టడు అంటే అంతకు ముందు చెప్పిన వారి కంటే గొప్పవాడు గొప్పవాడు అంటే ఎవరికంటే గొప్పవాడో కూడా చెప్పాలి వైశ్లోకంలో చెప్పిన మిత్యాచారుడున్నాడే నిత్యాచారి బ్రహ్మాచారి లేకపోతే అత్యాచారు ఇతర స్మాత్ వైశ్లోకంలో చెప్పాడు వారి కంటే ఇది కావడు విశిష్టుడు తర్వాత శ్లోకం నియతం కురు కర్మద్యాకర్మ శరీరయా ప్రాపక్షేదకర్మణ ఓకే వెరీ నైస్ సో ఇది మనం మళ్ళీ అసలు పెద్ద శ్లోకాన్ని చాలా మంచి మంచి విషయాలు మనం ఎవరి దానికి సో ఇక్కడ కాకుండా ఓం ఓమే ఓం నా ఓం నమ్మ దశ ఓం నక్ష పూర్ణమాదా పూర్ణమే వాశిషే ఓం శ్యామ శిశ్యామిషా హిహి హరి ఓం శ్రీ గురు శో నమ ఓం దక్ష దక్షి క్షణాత్మణి